ప్రార్థన చేస్తాం పరిశోధర వేవా మీకు వందాలైనా ప్రభా అనాది కాలం ప్రభా మీరు మాతను మాట్లాడుతూ మీ యొక్క తన ద్వారా మాట్లాడుతూ వారి వాక్యాలని మా కొరకు భద్రపరిచినారు వారి కాలంలో నెరవేర్లేదు అయినా కానీ మా కాలంలో నెరవేరుతుందని మీరు మాకు చూపించినారు కాబట్టి ప్రభావ ఇప్పుడు మేము వాటిని ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం అయినా మీరే మా మాట్లాడమని ప్రార్థిస్తాం మీ యొక్క సాయం మాకు అవసరం అవును ప్రభా ఓరజ మా యొక్క స్వనీత మీద ఆధారపడకుండా మీ యొక్క వాక్యం మీద ఆధారపడలాగిన మీ యొక్క జ్ఞానం మీద ఆధారపడలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ వాక్యం మీ నుంచి వచ్చినాయి మాకు కాబట్టి మీరు తప్ప వాటిని ఎవరు మాకు అర్థం చేయలేరు ప్రభావ ఉన్నగా మీరే తనమ శాఖలు కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం వాటిని గ్రహించలాగిన తనమలి మీ క్షణంలో మీ యొక్క నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం షధాత్మడు నాలోని తీసుకుని మీకు చూపించిన చెప్పినాడు ప్రభావం కాబట్టి వీటిని మాకు చూపించమని ప్రార్థించిన దేవా వీటిని మేము గ్రహించలాగిన ఓ ప్రభావ మన శిల్పరిచి మహిమనుందని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం బయచి నడిపించమని యేసు క్రీస్తునామం ప్రార్థించున్నాం తండ్రిగా కొన్ని వారాల నుంచి మనము ఆరవ బూరకు సంబంధించిన తీర్పుకు సంబంధించిన అంశం ధ్యానిస్తా ఉన్నాము ఆరవ బూర అనేది సర్పంలకు సంబంధించిన బోధ కాబట్టి ఆరవ బూర అంటే ఇంకా మరణము ఆరంభం అన్న ప్రపంచమంతట మతపరమైన జీవితము లేక మతపరమైన క్రైస్తవులందరూ అంటే సగం సత్యం సగం అబద్దంలో ఉన్న వాళ్ళందరు కేవలము క్రైస్తవులు చెప్పుకొని లోకాతీతంగా జీవించే వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ హతసాక్షులు కాక తప్పదు అన్న విషయాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు ఎప్పుడైతే మనము ఆయనలో దాచబడతామో అప్పుడే మనం కాపాడబడతాం శ్రమల కాలంలో కాబట్టి వీళ్ళు తోడి తన రెక్కల క్రింద నుంచి పిల్లలు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినారు కాబట్టి గద్దకు దొరకక తప్పదు వీళ్ళు కాబట్టి గ్రద్ద వీళ్ళని తనికొని పోవడం అనేదే జకర గ్రంథంలోని ప్రతి దర్శనం మనకు చూపించింది దేవుడు ఆ దర్శనాలన్నీ జకర కలిగిన దర్శనాలన్నీ మరి విశేషమైన ప్రవచనాలు అవి భవిష్యత్తులో విషయాలని ప్రభు మనకు చూపించింది అక్కడ గొప్ప జనాన్ని ఏరీతిగా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు బబులూరికి శ్రీనారు ప్రాంతానికి అని మనం చూసినాం చివరి దర్శనంలో కాబట్టి అక్కడ అదొక ఒక బిజినెస్ లాగా స్థాపిస్తున్నారు మతాన్ని ఒక బిజినెస్ లాగా స్థాపించిన మన విషయాన్ని మనం చూసినాం అక్కడ ఒక కొత్త రకమైన బిజినెస్ స్థాపించారు అంటే ఏ రీతిగా గొప్ప మీద డబ్బులు సంపాదించుకోవాలా అనేది ఒక సిస్తాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు అది అక్కడ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మన మధ్యలోనే ఉంది అది ఏ చర్చలో చేసినా కేథలిక్ మతంలో అది విజృంభించి వించల వేడిగా ఉండేది ఒకప్పుడు దాని తర్వాత మన కాలానికి వచ్చింది కేథలిక్ మతం నుంచి ప్రొటెస్టెంట్స్ మతం ప్రొటెస్టెంట్స్ మతాల నుంచి బ్రదరీన్ సంఘాలకి దాని తర్వాత ఈవెన్ జల్లికిల్స్ రకరకాల గుంపులకు అందరికీ అదే అది చెప్పేటది ఏంటంటే దేవుని సేవ కొనసాగాలంటే డబ్బులు కావాలి కదా అది మానవ తలంపది అది అది ఖచ్చితంగా దేవుని సేవ అయితే దాన్ని ఎవడ అటకపరచలేదు అది మనుషుల సేవ అయితేనే నీకు డబుల్ అవసరము అది దేవుని సేవ అయితే నీకు డబుల్ అవసరం లేదు దేవుడు చూపి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాడు కానీ ఇది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్టు మనం చూస్తా ఉంటాం ఈ సేవా జీవితాలు ప్రపంచంలో కాబట్టి ఆరవ పూరకు వచ్చినప్పటికీ గొప్ప అందరూ పట్టబడి బందీలుగా చేయబడిపోతున్నారు వాటికి సంబంధించిన వాక్యాలే మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఆ ఒక్క ఆ సంవత్సరము ఆ నెల దానికి సంబంధించిన వాక్యాలు ప్రణనగ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనం ధ్యానిస్తా ఉన్నాం ప్రణనగ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేను మనుషులలో మూడవ భాగమును సంహరింపవల్లని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి అంటే ఈ దూతలు నలుగురు దూతలు మనుషులని చంపడం కొరకు సిద్ధపరచబడినారు అంటే ఎవరు సిద్ధపరచరు వాళ్ళని అంటే వాళ్ళు ఎంతో కాలం నుంచి అక్కడ ఉన్నారు ఎవరు పెట్టిండ్రు అన్న విషయం మనం ధ్యానించినాం ఇది ప్రభు వల్ల కలిగింది ప్రభువే అక్కడ పెట్టిండు ఎందుకంటే తన బిడ్డలకి బుద్ధి చెప్పడానికి వరకు ఈ రీతిగా వీళ్ళని వాడుకుంటా ఉన్నాడు విషయాన్ని మనం చూసినాం తర్వాత పోయిన వారం మనం ఇంకొక విషయం చూసినది ఏంటంటే ఈ మనుషులు ఎవరు వీళ్ళు ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాన్ని కూడా మనం ధ్యానించినాం ఇద్దరు సాక్షులు అంటే గోపజనం గొప్ప అన్న ఈ మూడవ గుంపన్న మనుషులలో మూడవ గుంపు అన్న ఒకటే అని అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం చాలా కాలం నుంచి కాబట్టి ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధ అనేక సార్లు మనల్ని ఎందుకంటే అక్కడ చాలా సత్యాన్ని త్రొక్కివేసినట్టు మనం చూస్తుంటాం మదన సేవ జీవితంలో ప్రపంచమంతట ఇద్దరు సాక్షులు ఎవరు అంటే మోషి అని ఏలి అని ఏలి అని రకరకాల బోధలు బయలుదేరినట్టు మనం చూసినాం కాబట్టి ముఖ్యంగా పోయిన వారం మనం ఏం చేసినామంటే ఎబుల్ రాష్ట్ర పత్రికలు చేసిన వాళ్ళిద్దరు గురించి విశ్వాస వీరులు అందరూ మరణించిరి అని అక్కడ వాక్యం అందులో హానోగు కూడా ఉన్నాడు కదా అందరూ మరణించిరి కానీ ప్రపంచం వాళ్ళ బోధ ఏంటంటే వాళ్ళు మరణం చూడకుండా ఎత్తబడికల్ట్ బోధకులు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈరోజు చూడు ఏలియా శరీరకంగా శరీరంలోనే ఎత్తపడి కాబట్టి ఉపవాన రీతిగా పాత నిబంధన కాలంలో కూడా సంఘం ఎత్తపడింది అని చెప్తున్నారు అట్లనే హానోకు కనిపించకపోయేను చూస్తాం ఉదాహరణకు చూస్తే మనం హానోకు చాలా యవన కాలంలో తన కాలాన్ని ముగిసించడం మనం చూస్తాం ఎందుకంటే ఆ రోజులలో మనుషులు ఎనిమిది వందలు సంవత్సరాలు బతికేరు ఈయన ఎన్ని సంవత్సరాలు బతికిం మూడు కదా త్రీ హండ్రెడ్ అంటే నైన్ ఇయర్స్ తో కంపేర్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఇయర్స్ అంటే యంగ్ఫేలోనే థర్టీ పర్సెంట్ అంటే యంగ్ఫేలోనే ఉప్మా రీతి చెప్పాలంటే థర్టీ ఇయర్స్ అనుకోండి అంటే థర్టీ ఇయర్స్ కనుక కళని ముగించుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞానిస్తున్నాం ఆ రీతిగా చూస్తే ఏలియా విషయంలో కూడా ఏలియా ఉత్తర భాగంలో సేవకుడు యాక్చువల్ సమరియా ఈ రోజులలో సమరియా ఆ రోజుల్లో షోమ్రోన్ అన్నారు షోమ్రోను ప్రాంతంలో సేవకుడు ఏలియా దక్షిణ ప్రాంతంలో వేరే సేవకులు ఉన్నారు లేక ప్రవక్తలు ఉన్నారు అయితే దక్షిణ భాగంలో అతని అతను సుడిగలిలో కొనిపోయిన తర్వాత దక్షిణ భాగాన్ని దక్షిణ ప్రాంతంలో సేవ చేసినట్టు మనం చూసినాం ఆధారాలు ఎన్నో ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర పన్నెండు పదకొండు సంవత్సరాలు సేవ చేసిండు ఆయన ఆ విషయం చాలా మంది తెలియదు క్రైస్తవ సంఘానికి కూడా అది నేను చూపించబట్టి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఏలియా గురించి అతను కనిపించకపోయాను అంటే ఎత్తి ఎత్తవాడనా అని అర్థమా కనిపించకపోతే ఎత్తమన్నట్లేనా ఆ రీతిగా చూస్తే అపోష్ట కార్యాలు కూడా చూస్తాం కదా మనం పచ్చ ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఫిలిప్ గురించి కూడా ఫిలిపు గు ఇథియోపియనసకునికి సువార్త ప్రకటించినాక కనిపించకపోయిన అంటే ఆయన కూడా మాయమైపోయినట్టేనా అంటే ఆయన కాలం ముగించుకున్నాడు అర్థం కనిపించకపోయినట్టే కాలం ముగించుకుంటాడు ఎందుకంటే బైబుల్ అంతటా ప్రభు మనకు విషయాన్ని బయలుపరిచిన ఏంటంటే మరణం నరకంలో అనుభవించేదాన్ని మరణంతో పోల్చేటు శారీరకంగా ఈ లోకంలో ప్రాణం విడిచిపెట్టడము నిద్రించడానికి సాదృశ్యం అన్నాడు కాబట్టి వాళ్ళు కనిపించకపోయేను అంటే వాళ్ళు నిద్రించినవారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఫిలిప్ కూడా అంటే మనకు ఫిలిప్ గురి చెక్కు స్టోరీ తెలియదు ఎక్కువ లేదు ఆధారం కానీ ఆయన కనిపించకపోయాను అని నిబంధన పుస్తకంలో చూస్తున్నాం ఆ రీతిగానే హానుకు కనిపించకపోయాను అన్న పాత నిబంధన కాలంలో చూస్తున్నాం అంటే మూడు అంశంలవి హానుగు కనిపించకపోయాను ఏలియా కనిపించకపోయాను ఫిలిప్ కూడా కనిపించకపోయాను అంటే మూడొన్న అంశాన్ని ప్రభు ఎప్పుడు హెచ్చరిస్తుంటాడు అంటే కనిపించకపోయినంటే అర్థం ఏంటంటే వాళ్ళు అమాంతంగా మాయమైనది కాదు ఎందుకంటే ఎవరు కూడా మరణించకుండా ప్రభుని చూడలేరనే వాక్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేసి కాబట్టి ఈ ఇతర సాక్షాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సాధుం ఏలియా కూడా మనలాగానే శ్రమలు అనుభవించిన వీళ్ళందరూ మనలాగనే శ్రమలు అనుభవించిన వాడు ఫిలిప్ కూడా శ్రమను అనుభవించిన ఫిలిప్ కుక్క మనకి ఎక్కువ చరిత్ర తెలియదు అంతే అతను కనిపించకపోవడం అంటే ఎతబడడం అనేది కాదు అతను కనిపించకపోవడం అంటే కాలను ముగించుకున్నాను అర్థం అట్లా మనం దాన్ని అర్థం చేసుకుంటేనే ఈ యొక్క వ్యాఖ్యలన్నీ మనకి హార్మోనియస్ గా కనిపిస్తూ ఉంటాయి మన హృదయాలలో కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను సమయం కొద్దీ ఎప్పుడు వీళ్ళు బంధింపబడతారు అన్నది ఆ ఒక్క గంట గురించి మనం జరిస్తున్నాం ఆ ఒక్క గంటకి ఆ మరణ కాండ స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం మొదటిదిగా దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడు వర్షాలలో వెయ్యి రెండు దినములకు అని స్టార్ట్ అవుతుంది అక్కడ వాక్యం ఈ వెయ్యిని రెండు వందల స్టార్ట్ అయ్యే సమయము ఈ ఇద్దరు సాక్షుల సేవ జీవితం అప్పుడు ఆరంభం అన్న విషయాన్ని మనం చూసిన పోయిన వరం ఆ ట్వెల్వ్ సిక్స్టీ డేస్ వీరి సేవ జీవితము సంబంధించిన విషయం అయితే వారి సాక్ష్యం పంచుకోవడం ముగించినాక ఆ యొక్క ఏమొచ్చింది మృగం ఆ మృగం రావడము వారిని వారి మీద విజయం పొందడము తర్వాత వారిని చంపడం అన్న విషయాన్ని మనం ధ్యానించినాం అక్కడ అంటే ఆ వాక్యాన్ని మనం ఏ రీతిగా చూస్తున్నాం అంటే ఈ ఇద్దరు సాక్షులని ఎవ్వరు కూడా ముట్టడానికి వీల్లేదు అన్న విషయం ధ్యాని చూసిన ఎవరన్నా వారికి హాని తల పెట్టినచ్చో వారి నోటి నుంచి అగ్ని బయలుపేడని వారిని దహించి అనుంది కాని ఈ మృగం దగ్గరకు వస్తే మట్టు ఆ మృగము మీకు అర్థం చేసుకోవాలా మృగము అంటే సైతాన్ అంటాం సాధారణంగా చాలా మంది కాని మనకు తెలుసు మృగం అంటే ఏది జబర్దస్తి చేస్తుందో అదే మృగం కాబట్టి గొప్ప జనాన్ని చంపేది ఈ మృగం మృగం అన్న జంతువు అన్న అంటే క్రూర మృగం జంతువు క్రూర జంతువులు అంటాం కాబట్టి భూ జంతువులు అన్నింటిలోకి వెళ్ళా కుయక్తిగలి జంతువు సర్పం కాబట్టి చాలా తేటగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఇది ఆ మృగానికి సంబంధించింది కానీ ప్రభువులు చూపించాడు యుగ సమాప్తిలో జబర్దస్తి చేసేది మతపరమైన జీవితం సంగమే మృగం లాగా తయారయ్యి మీద పడుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి రోజు కాబట్టి పన్నెండు అరవైఅవ దినం వరకు వీరి సేవ ఆరంభమవుతుందన్న విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ఇంకొక డేట్ మనకు ప్రభుత్వ చూపించిండు పన్నెండవ అధ్యాయము దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో వీరి సేవ ఆరంభమై పన్నెండు అంటే ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ కదా కాబట్టి అదే అధ్యాయంలో ఉంది ఆ క్లారి కాల్యులేషన్స్ నుంచి ట్వెల్వ్ డేస్ అంటే థర్టీ డేస్ థర్టీ డేస్ డిఫరెన్స్ అన్నట్టు ఈ థర్టీ డేస్ మరణ కాండ స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా దాని తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయమే మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి గొప్ప అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి ఆ శ్రమల గుండా పోయినప్పుడు బంధింపబడినప్పుడు అప్పుడు ఆయన కొరకు సాక్షిగా జీవిస్తా ఉంటారు వారి మెడల మీద కత్తులుంటాయి అన్న విషయాన్ని మనం మినిసించినాం కాబట్టి ఆ టువెల్వ్ డేస్ నుంచి మొదలుకొని ట్వెల్వ్ డేస్ అంటే థర్టీ డేస్ డిఫరెన్స్ లోనే మొత్తం జరిగిపోతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం అటుపైన వారం కాబట్టి ఇంకొక డేటు దాని అని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు నుంచి దాని క్రింద కాదనుకుంటా సార్ చూడమో సార్ పన్నెండవ అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు అనుకుంటా రెండు వెయ్యి దాని తర్వాత తొంభై దిన తర్వాత పదకొండు పన్నెండులో చూస్తున్నాయి అది రావాలి అది ఎక్కడు నేను అది రాసుకున్నా ట్వెల్త్ వర్స్ అది పదమూడు వందల తర్వాతనే రావాలి అది పదమూడు వందల ముప్పై ఐదు అరవై వచ్చి పన్నెండు వందల తొంభై దినములకు ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంటే టువెల్ సిక్స్టీఎత్ డే ఫస్ట్ డే టువెల్ డే నుంచి ఆరంభం వారి సేవా జీవితం ఆరంభం అయితే టువెల్వ్ నైన్టీఎత్ డే ఏం జరుగుతుందంటే దానిల గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో చూస్తాం ఏం జరుగుతుందని అంటే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై వచనం దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఇక్కడ ఏ గురించి ఉంటుంది అతడు ఒక వారం నకులను అనేకులకు నిబందన స్థిరపరచును అర్ధ వారం వరకు బలి నైవేద్యం నిలిపివేయును హేమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి దాని వల్లనే రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగ జరుగును కాబట్టి నాశనం చేయవాడు వచ్చును కాబట్టివంటివల్ సిక్ టువెల్వ్ సిక్స్టీ డేస్ కి స్టార్ట్ అవుతే వీళ్ళ సేవ జీవితము టువెల్ నైన్టీఎత్ డే ఈ యొక్క హేయ హేయమైన నాశనకరమైన వస్తువు హేయమైనది నిలుచు వరకు నాశనము చేయబడవచ్చును కాబట్టి హేయమైనది అన్న విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే మతయ సువార్తలు చూస్తాం మన ప్రభు చెప్పి ఇరునాల్ లో అట్లనే లూకా సువార్తలు కూడా చూస్తాం చూడండి పదమూడవ అధ్యాయము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనం పదమూడవ అధ్యాయము ఫిలాతు గలియలోని కొందరి రక్తము వారి బలు కలిపిండెను చాలా కఠినమైనది ఇది అంటే అపవిత్రమైనది దేవుని బిడల రక్తాన్ని బలిపోస రక్తంతో కలపడం అనేది ఆ కాలంన అక్కడ కొందరు ఆ సంగతి ఏసుతో చెప్పగా ఆయన వారితో ఇట ఈ గలలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలందరి కంటే పాపలని మీరు తలంచుచున్నారా కారని మీతో చెబుచున్నాను మీరు మారు పొందని ఎడలా మీరందరు అలాగే నశించరు కదా మారు మనసు ఎట్లా నశిస్తారు అంటే శ్రమల గుండా పోక తప్పదు వాళ్ళందరూ శ్రమలలో మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ ఇతర సాక్షులకు సంబంధించిన వాక్యం అదే వాళ్ళ అప్పుడే మారు పొంది అప్పుడే బుద్ధి తెచ్చుకొని దేవుని సేవ ఆరంభించడం అన్న విషయాన్ని మనం జన్స్టాం అయితే రెండు వందల తొంభై అవ దిన ఏం జరుగుతుందంటే ఈ యొక్క నాశనకరమైన హేయ వస్తువు హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును కాబట్టి ఈ హేయమైన విషయం గురించి మనం మెనిసల ధ్యానించడం ఏడు మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసే ధాన్యాలు ప్రవక్త ప్రవచించిన రీతిగా అని మత్సవారు తిరుణం చూస్తాం ప్రవక్త అయిన ధాన్యాలు ప్రకటించిన ప్రకారము హేయమైన నాష్టకరమైన వస్తువు నాష్టకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం అందు నిలిచినప్పుడు చదువువాడు గ్రహించుగాక దాని తర్వాత యుదేలో ఉండేవాడు కొండలకు పారిపోవాలను ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు దీన్ని ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలంటే యుగ సమాప్తి కష్టపడికి నీ హృదయమే దేవుని ఆలయం కాబట్టి నీ హృదయంలో నాష్టకరమైన హేయ వస్తువు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అది ఏంది అంటే నేను రెండు సార్లు చూపిస్తున్నాను ఒకటి ఏందంటే ఈ లోకాన్ని బహుగా ప్రేమించడం ఏసుకంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించడం ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడం ఈ లోకాని కంటే ఎక్కువ ప్రేమించడం అన్నదానికి సాదృష్టంగా ఉంది కాబట్టి నీ హృదయం అంతా హేయ వస్తువుతో నిండింది ఈ ప్రపంచంలో అది జరిగే టైము దాని తర్వాతనే నాశనము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పన్నెండు దినమున ఇది స్టార్ట్ అవుతుంది ఏది ఈ హేయకరమైన విషయం అనేది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి బంధింపబడిన విషయం గురించి మనం కొంత ధ్యానిస్తాం ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలంటే జక్రెడ గ్రంథంలోని దర్శనం మనం అర్థం చేసుకోవాలా వారు ఏ రీతిగా గొప్ప జనము పట్టబడి ప్రాంతానికి వెళ్లిండ్రు అనేది మీకు ఆ వాక్యం నేను ఇప్పుడు చూడండి ఇర్మియా ప్రవచించిన ప్రవచనంలో ఉంటది ఇది ఇర్మియా గ్రంథము యాబై రెండవ అధ్యాయం ఎర్మియా గ్రంథము యాబై అధ్యాయము పన్నెండు పదిహేను వర్షాలలో ఉంటుంది నేను చదువుతాను మీరు వినండి ఇర్మియా గ్రంథము యాబై రెండవ అధ్యాయము పన్నెండు వచ్చి ఏ రీతి ఉందంటే ఇర్మి ప్రవచనము నెరవేరడం పదివ దిన అనగా బబులోను రాజైన నెబుకెజరు ఏలుబడి పంతొమ్మిదవ సంవత్సరమున బొబులోను రాజు ఎదుట నిలుచు నెబు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుసలేమునకు వచ్చెను యాబై రెండు కాబట్టి నెబు జరదాను అను రాజదేహ సంరక్షకుడు నెబుగ దేహ దగ్గర ఉండేవాడు అతను ఎరుసలేం మీద వచ్చినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ అతడు పదమూడవ మందిరమును రాజనగరం నురుసలేం గొప్పవారి ఇండన్ అన్నిటిని కాల్చివేసాను కూడా అంటే సొలమోను కట్టించిన మందిరాన్ని కూడా కాల్చివేసాను చూడండి ఎట్లా కాల్చేసి యహోవ మందిరమును రాజనగరం ను గొప్పవారి ఇండనన్నిటిని కాల్చివేసెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా ఉండిన సంబంధుల మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభుజరదను ప్రజలలో కడుబీదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను బబులు రాజు పక్షము చేరిన వారిని కట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొని పోయేను అది ఎవరిని తీసుకుపోయినాడు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కడు పేదవాళ్ళు ఎప్పుడు కడు పేదవాళ్ళు అవుతారు కడు వచ్చినప్పుడు అన్ని పోగొట్టుకున్నప్పుడు లాస్ వచ్చినప్పుడు బిజినెస్ లాస్ వచ్చినప్పుడు కూడా పేదవాడు అయిపోతాడు కాబట్టి ఎండ్ టైమ్స్ లో ఈ రీతి విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ రీతికైతే ఇస్రాయల్ ఎండ్ టైం అది శారీరకమైన ఇస్రాయల్ జీవితం ఎండ్ టైం అది ఫిఫ్టీ ప్రవచనం ఇర్మియా యాభై అధ్యాయంలో చూసిన ప్రవచనము ఇస్రాయల్ల ఎండ్ టైం అది దాని తర్వాత ఏం జరుగుతుంది మనం చూస్తాం వీళ్ళందరినీ ఎక్కడ తీసుకుపోయినాడు కడు పేదవారిని శేషించిన వారిని అందరినీ కట్టించిన వారిని చెర అంటే బంధింపబడి ప్రిజినర్స్ లాగా తీసుకొని చెరగొని పోయానుషంలో అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభు జరదాను ద్రాక్ష వనములను చక్కపరచటకును సేద్య చేయుటకును కడు బీదంలో కొందరిని ఉండనిచ్చను మరియు యహోవ మందిరంలో నుండిన ఇతడి స్తంభములను మందిరంలో మట్లను ఇతడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బ వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాచకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణాలన్నింటినీ కొనిపోయి మరియు పళ్లెములను దూపార్తలను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండి వాటిని వెండికి చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయేను అంటే మొత్తం తీసుకొని పోయిండు వీళ్ళ ఆస్తులు వీళ్ళ మందిరంలో ఉండే విలువ వస్తువులు అన్ని తీసుకొని పోయిండు ఇది ఒకసారి చరిత్రలో ఒకసారి నెరవేరింది ఇస్రేల్ పిల్లలు ప్రకృతి సాధ్యంగా ఉన్న ఇస్రాల్ ఏ రీతిగా బంధింపబడి కొనిపోయినారు ఎవరు విడవడ్డరు కొందరు విడవబడ్డారు కదా చిన్న గుంపు విడబడింది శేషమంటము ఎందుకు విడబడింది ద్రాక్ష తోటలని చక్కపరచడం కొరకు సేద్యం చేయటం చిన్న గుంపు కడు బీదలు బాగా అర్థం చేసుకోండి ఎవరికైతే ఈ లోకం మీద ఈ లోకాన్ని సంపాదించుకోవాలన్న ధ్యాస ఉండదు వాడు కడు బీద అట్లా అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ ఎందుకంటే కృత వస్తే ఆ రీతి ఉంటది సేవా జీవితంలో ఈ లోకంలోని ధనాన్ని ఆశించని వాడు ఈ లోకంలో ధనం కొరకు ప్రయాస పడనివాడు కడు బీద వాడు అంటే ఈ లోకంలో పొగొట్టుకున్నవాడు ఈ ఇహమందు పొగొట్టుకున్నవాడు పరమందు పొందుకునే వాక్యం కాబట్టి ఇహ ఇహ మందు పోగొట్టుకున్నా గాని కుటుంబీకులను పోగొట్టుకున్నా రక్త సంబంధకులను పోగొట్టుకున్నా అన్నజలని పోగొట్టుకున్నా ఆస్తి అంతస్తులు పోగొట్టుకున్నా పరమందు అన్ని పొందుకుంటారు అన్న వాగ్దానం ఉంది మనకి కాబట్టి మనము ఆ యొక్క కొరకు ప్రయాసపడాలా అది కడుబీద జీవితం క్రైస్తవ జీవితం అట్లా ఉండాలా కానీ ఈ రోజు క్రైస్తవ బీద జీవితం ఏది తిగుదేశీవితం లాగా ఉంది ఆడంబరంగా జీవించాలా కడు జీవితం మనకు కనిపించదు ఫాస్టింగ్ ఉంటుంది కానీ ఫాస్టింగ్ తర్వాత అంత ఏ ఉంటది ఒక పూట ఫాస్టింగ్ ఉంటే రెండు పూటల ఫీస్టింగ్ ఉంటది ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటే దాని తర్వాత కంటిన్యూస్ ఫీస్టింగ్ ఉంటది కాబట్టి అది కాదు మతపరమైన జీవితం పర్లోకరాజ్యము తిండికి త్రాగుడికి సంబంధించింది కాదంటా అన్నపానంలకు సంబంధించింది కాదు పర్లోగరాజ్యం అంటే క్రైస్తవ జీవితమే పర్లోక రాజ్యం తో పోల్చబడింది కానీ దాన్ని వాళ్ళు ఎరితిగా తేజీస్తున్నారు పార్టీస్ గా తయారు తీసుకుని ఈరోజు ప్రపంచం సేవ క్రైస్తవ జీవితం అంతా పార్టీస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ దీనికి సంబంధించింది అప్పుడు కడుబీద ఎట్లా తయారైతాడు వాడు అవి పోగొట్టుకుంటే కాబట్టి కడు బీద గా తయారవుతానే గాని నువ్వు విడుదల వద్దవు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆత్మలో అందుకే బీదవారి గురించి చెప్తారా సువార్త ఐదవ దేవుడులో ఆత్మ విషయమే దీని వారు ధనిలు వారు తృప్తిపరచబడతారా తృప్తిపరచబడతారా అక్కడ ఉంది కదా బీదల గురించి అందుకే కరెక్ట్ చేసుకోమని కాపీ తర్వాత దుఃఖపడు వారు ధనిలు వారు ఓదార్చబడతారు తృప్తిపరచబడతరు ఇది వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఆత్మలో ఇవన్నీ జరుగుతున్నాయి ఆత్మలో పేదవాడిలాగా తయారు కావాలను అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈ లోకం మీద నువ్వు వ్యామోహం పెట్టుకోవద్ద అర్థం చేస్తున్నావు అక్కడ నీకు ఉండొచ్చు ఆస్తులు కానీ వాటి మీద నీకు ఆసక్తి ఉండదు నువ్వు ఇల్లు సంపాదించుకోవటం అన్ని సంపాదించుకోవడం వాటి మీద నీకు మైండ్ ఉండదు ఎందుకంటే అది ఒక బాధ్యత వల్లే నువ్వు సంపాదించుకున్నావు తండ్రివి కాబట్టి పిల్లలను పోషించాలా కాబట్టి వాక్యం చెప్తుంది తండ్రి అనేవాడు కుటుంబాన్ని పోషించుకోవాలా అది వాడి బాధ్యత కాబట్టి నువ్వు వాళ్ళకి కానీ దాని మీద నీకు మైండ్ ఉండదు నీకు తెలుసు ఎట్లా నువ్వు దాన్ని చేయలేవు నువ్వు ఎంత కష్టపడి పెద్ద ఇల్లు కనుకున్నా నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం ఒక గడ్డ సేపు పోయి కూర్చుంటావు దాని తర్వాత తిని పండుకుంటావు మళ్ళా పొద్దునేసి పోతనే ఉంటావు అక్కడ ఎంజాయ్ చేసేది నీ కుటుంబీకులే నువ్వైతే దాన్ని ఎంజాయ్ చేయవు రిటైర్ అయ్యేంత వరకు నువ్వు దాన్ని ఎంజాయ్ చేయవు రిటైర్ అయినాక నువ్వు ఎంజాయ్ చేయలేవు ఎందుకు తెలుసు ఎందుకు చేయలేవు రిటైర్ అయినాక ఈ శరీరం అంతా కృషించిపోతా ఉంటుంది ఆల్ డిసీజెస్ వచ్చేసిన వస్తాయి నువ్వు ఎట్లా సేవ చేయలేదు యంగ్గా ఉన్నప్పుడు రిటైర్మెంట్ లాగా ఇంకా నువ్వు చేయలేవు సేవ ఎందుకంటే నీ బాడీ పర్మిట్ చేయదు నీ ఏజ్ త్వరగా కృషించిపోతుంది అందుకే మనం అందరు చెప్తాను ఏంటంటే రిటైర్మెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకండి సేవ యంగ్ప్పటి నుంచి స్టార్ట్ చేయండి సేవ నేను ట్వంటీ ఇయర్స్ కి స్టార్ట్ చేసిన మీకు ఎంతమంది తెలుసు ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సువార్త పని స్టార్ట్ చేసిన వాక్యాలు చెప్పడం రకరకాల ప్రాంతాలకి రకరకాల చర్చెస్ కి ప్రేర్ పవర్కి రాక ముందటి నుంచి నేను సేవలో ఉన్నవాడు ఎస్పీజీ చర్చ్ లో ఉన్నాడు కూడా నేను రకరకాల ఎస్పీజీ చర్చ్ బ్రాంచెస్ ఉంటే పోయి సేవ బలం విరిచేవాడి నేను అప్పుడు కూడా కాబట్టి నేను అనేది ఏంటంటే రిటైర్ నేను ఇంకా రిటైర్ అయినాక చేస్తే సేవ అంటే ఎవరు చేయడు అది కానిపాను ఎందుకంటే ఈ రోజే మంచి దినం రేపటి గురించి ఎప్పుడు అతిశయించదంట వాక్యం కాబట్టి మన సేవ జీవితం కూడా చూడాలి లేకపోతే ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూసినాం బబులోనికి వీళ్ళందరూ చెరకొని అదే జకర్యా మనకి చూపించిండు తన దర్శనంలో ఆ ఇద్దరు స్త్రీలు రెక్కలు కట్టుకొని మూడవ స్త్రీని మోసుకొని పోయినారు సినార ప్రాంతానికి చొరగా అది అది ఆ దర్శనము ప్రకృతి సహజంగా ఒకసారి నెరవేరింది ఇక్కడ ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయం మనం చూసినప్పుడు అట్లనే నెరవేరబోతుంది అయితే ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు జేమ్స్టాంగ్ నంబర్స్ తో చూపిస్తే గానీ అవి కరెక్ట్ అర్థం కావు కాబట్టి ఈ యొక్క నెబు గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా నెబు అనేవాడు ఒక క్యాప్టెన్ బాబులోన్ అనేది గ్రేట్ నేషన్ ఒకప్పుడు ఈ రోజు లేదు అది దేశం కొంతమంది అంటారు ఇరాన్ ఇరాన్ ఇరాక్ హుమానరీతిగా బబులోన్ అంటారు కానీ కాదది ఎందుకంటే ఇరాన్ ఇరాన్ నార్త్ లో ఉండేది బబులోన్ ఒకప్పుడు జగ్రఫీలో చూస్తే కాబట్టి ఈ రోజు అది పెద్ద మైదానము ఆ మైదానం కింద భూది అది పేరుకపోయింది దేశం దాన్ని ఎవడు తువ్వలేడు ఎన్ని బుల్డోజర్లు ఎన్ని జేసీబీలు పెట్టి తొగినా అది ఆ పట్టణం బయటికి రాదు ఎందుకంటే అది శపితమైన పట్టణము అది ఎప్పటికీ బయటికి రాదు కానీ బైబుల్లో చూస్తే మట్టు ఆ పట్టణం రోజు మనకేమో తెలుసు ఫిజికల్ గా ఈ లోకంలో సైంటిఫిక్ గా అది భూ దిగం భూ దిగంతం ఉంది ఆ పట్టణం అంతా పేరుకపోయింది కొన్ని వేల సంవత్సరాలకి ఈ దుమ్ము ధూళి అంతా పేరుకపోయి అది మొత్తం పూడ్చిబడింది దాన్ని ఎవరు బయట తీయలేరు కానీ ప్రకటన గందంకొస్తే కూడా బబులు గురించింది అంటే బబులు అనేది శారీరకమైన పట్టణం కాదు అది ఆత్మీయంగా ఈ లోకంలో ఉంది ఇప్పుడు మన మధ్యలో అది ఎక్కడ ఉంది అనేది ఎవరు చూడలేని స్థితిలో ఉన్నారు కానీ నీకు నాకు చూపించింది దేవుడు మతపేరమైన జీవితం బబులూన్ లాగా తయారు చేసుకున్నారు అందుకు వాళ్ళు గొప్ప జనాన్ని క్యాప్టెన్ లేక నెజర్దాను ఏమంటాము రాజదేహ సంరక్షకుడు కదా రాజదేహ సంరక్షకుని ఇంగ్లీష్ లో క్యాప్టెన్ అంటున్నారు అయితే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ సెవెంటీ టు లో క్యాప్టెన్ అంటే ఏముందంటే ర్యాబ్ బై కాంట్రాక్టెడ్ ఫ్రం సెవెంటీ టు థర్టీ వన్ అబండెంట్ అంటే అబండెండెంట్ ఏంది చెప్పగలరా అబండెంట్ అంటే ఇంగ్లీష్లో తెలుగులో సమృద్ధి సమృద్ధి క్యాప్టెన్ అంటే సమృద్ధి అర్థం అంట ఎప్పుడన్నా విన్నర్ క్యాప్టెన్ అంటే సమృద్ధి ఏంది चूँगी इंका कने चुस्क अर्थम अब इन क्वांटिटी सैज एंबर यां क्वालिटी तरह कैप्टन अंत ए मील मल्यूडीर्यप्यु प्रिंस प्रासे कैप्टन अंटे अर्थाई మనం అంత డీటెయిల్ గా వాటి గురించి పోదు కానీ స్పెసిఫిక్ గా సెవెంటీ టు థర్టీ ఏముందంటే ఏ ప్రిమిటివ్ రూట్ ప్రాపర్లీ టుస్ట్ టుగెదర్ ఇంక్రీస్ ఎస్పెషల్ ఆల్సో డినామినేటివ్ ఫ్రమ్ సెవెంటీ టు టు మల్టీప్లై బై దై రైడ్ అంటే ఇంక్రీస్ వి మెనీ వి మోర్ మల్టీప్లై టెన్ థౌసండ్ అని అంటే ఒక క్యాప్టెన్ అంటే వాటి కింద ఎంత మంది ఉంటారు అనేది ఒక రీతిగా అర్థం చేసుకుంటున్నాం మనం అంటే అదొక పెద్ద సమూహం క్యాప్టెన్ అనేవాడు ఒక పెద్ద సమూహము లేక చివరికి వచ్చినప్పటికి టెన్ థౌసండ్స్ అని అంటే ఎన్ని థౌజండ్స్ మనకు తెలియవు టెన్ థౌసండ్స్ వాడి ఆధీనంలో టెన్ టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారు అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు తర్వాత ట్వెంటీ ఆఫ్ ద గాడ్ ట్వంటీ హిబ్రూ భాషలో టాక్ ఫ్రం ట్వంటీ ఎయిట్ సెవెంటీ త్రీ ప్రాపర్లీ ఆగుతాను ప్రాపర్లీర్ క్యాప్టెన్ అంటే బుచ్చర్ అని ఎప్పుడు విందే నా లైఫ్ లో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంది బుచ్చర్ అంటే ఏదో నీకు చెప్తా బుచ్చర్ అంటే కసాయి వాడు కసాయవాడేనా గొర్రెలం గోసెట్లా కసాయాలంటారు కదా మన భాషలో కట్టుకోవాలంటారు ఈ భాషలో తెలుగు భాషలో హిందీ భాషలో కస అయితే హిందీలో కస అయితే అంటే నరికేవాడు అని అర్థం అంటే క్యాప్టెన్ అంటే బుచ్చర్ అనుంది ఇక్కడ ట్వంటీ ఎయిట్ లో ట్వంటీ ఎయిట్ లో ప్రాపర్లీ బుచ్చర్ హెన్స్ ఏ లైఫ్ గార్డ్స్ మ్యాన్ బికాస్ హీ వాజ్ యాక్టింగ్ యాజ్ ఎగ్జిక్యూషనర్ క్యాప్టెన్ అంటే ఎగ్జిక్యూషనర్ అంట ఎగ్జిక్యూషనర్ అంటే ఎవరు సార్ మీకు ప్రిజనర్స్ ని ఉరిదీసే వాడిని ఎగ్జిక్యూషనర్ అంటారు సద్దా హుసేన్ నిరదీసినప్పుడు లీవర్ గుంజేవాడు అంటాడు కదా వాణ్ణి ఎగ్జిక్యూషనర్ అంటారు అంటే క్యాప్టెన్ అంటే ఎగ్జిక్యూషనర్ అంటే బుచ్చర్ లేక వధించేవాడు ఇంకా చెప్పాలంటే క్లియర్ గా వధించేవాడు కాబట్టి వధించేవాడు బయలుదేరుతాడు ట్వెల్వ్ నైన్టీఎత్ డే కి సారీ ట్వెల్వ్ టువెల్ ట్వెల్వ్ డే కి వాళ్ళ సేవ స్టార్ట్ అవుతుంది ట్వల్ డే కి ఆ ఎప్పుడైతే ఆ యొక్క నాశనకరమైన వస్తువు గురించి మనం ధ్యానించడమో ఎప్పుడైతే మతపరమైన జీవితం అంతా సంపూర్ణంగా అందుకే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనుషుకు తిరిగి వచ్చినప్పుడు ఏం ప్రేమ ఆయన చెప్పండి ఎన్ టైమ్స్ లో అంటే క్రిస్టియన్స్ లో ఆయన కలువరి మీద చూపించిన ప్రేమ ఉండదు మనుష్య తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనునా అని ఎందుకు హెచ్చరించు కాబట్టి నాష్టకరమైన వస్తు అంటే నీ హృదయం అంతా అపవిత్ర నిండిపోతుంది ఈ లోకాషాలకు నిండిపోయినది మనుషుల కల్పితాలు దయ్యముల బోధ మనం చూసిన దళితుల రాష్ట్ర భూతముల బోధ ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ నికలైతుల బోధ అంటే మతాచారాలకు సంబంధించిన బోధ విగ్రహారాధనకు సంబంధించిన బోధ ఇవన్నీ నీ హృదయంలో నిలిపేసుకుంటావు ఎన్టైంకి తర్వాత ముఖ్యంగా ప్రభు మనకు చూపించిన ఒక విషయం ఏంటంటే ప్రపంచమంతటా క్రైస్తవులు ఇస్రాల్ ప్రజలని ఎంతో ఉన్నత స్థితికి హెచ్చిస్తున్నారు వాళ్ళ హృదయంలో అంతగా విలువనిస్తున్నారు వాళ్ళు ప్రవర్తన చంపిన వాళ్ళు మన ప్రభుని చంపిన వారు శిష్యులను అందరినీ చంపిన వారు అటువంటి వాడు పరిశుధ జనంగము అని హృదయంలో వాళ్ళని హెచ్చించినవు నీ ప్రభు కంటేను వాళ్ళని హెచ్చించినవు అది నాష్టకరమైన హే వస్తుని ప్రభు మనకు చూపించింది ఈ రోజు కూడా వాళ్లే బ్రదర్ పరిశుధ జనంగం మేము కాదంటారు క్రైస్తవులు అంటే నిన్ను ప్రభువు జ్యేష్ఠునిగా ఎన్నుకుంటే ప్రథమ ఫలంగా నేను ఎన్నుకుంటే నేను జ్యేషంగా ఉండలేను అనేసి నువ్వు నీ హక్కుని అమ్మేస్తున్నావు అని అర్థం చెప్పాలంటే ఏషాబు ఏ రీతిగా తన జ్యేష్ఠపు జ్యేష్ఠత్తపు హక్కును అమ్మేస్తున్నాడో క్రైస్తవ జీవితం కూడా అట్లా తయారైంది అట్లా ఎందుకు ఏషాబు తన జ్యేష్ఠత్తపు హక్కును అమ్మేసుకున్నాడు అట్లనే యుగ సమాప్తిలో నేను జ్యేష్ఠుని దేవుడు ఏర్పరచుకుంటూ తన రక్తాన్ని క్రయదనంగా పెట్టి ప్రథమ ఫలంలాగా నువ్వు నేను కాదు పరిశుద్ధ జనగము వాడే పరిశుద్ధ జనగం అంటే ప్రకృతి సహసంగం ఉన్నవాడిని కాని బైబుల్ ఏం చెప్తుంది తెలుసా పేతు రాష్ట్రపతిగా చూసినాము మనమే పరిశుధ జనగం చీకట్లో నుంచి తన ఆశ్ని వెలుగులో నడిపించిన వాడిని గుణా తీశాలను నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాచక సమూహము పరిశుద్ధ జనం రక్షింపబడ్డ దేవుని బిడ్డలే క్రైస్తవులే పరిశుధ జనం అని అర్థమైంది మనకు అందరికి అర్థమైంది కానీ క్రైస్తవులకు ఈ రోజు కూడా అర్థం కావట్లేదు వాళ్లే పరిశుద్ధ జనంగా అని నీ యొక్క పరిశుధాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటే వాడు పరిశుధ జనంగం మన ప్రభు పరిశుద్ధుడు కాదు కదా కానీ మన ప్రభుకి నువ్వు విలువ వాళ్ళకి విలువ ఇవ్వడం నీ హృదయంలో నాష్టకరమైంది నువ్వు పెట్టుకుంటున్నావు ఆ రీతిగా నువ్వు అపవిత్రంగా తరెత్తున్నావు అంటే ఎన్ని లెవెల్స్ లో అపవిత్రంగా తరెతున్న క్రైస్తవ జీవితం అర్థం చేసుకోండి అది ఒక ఇష్యూ అంతే ఇసల్పల్కి నువ్వు ప్రీ ఎమినెన్స్ అంటే హైయెస్ట్ పొజిషన్ ఇస్తున్నావు నీ హృదయంలో ప్రభుత్వ ఆ రీతి గారు ఇచ్చిన ఇసల్పల్ని ఒక విగ్రహంగా మార్చుకున్న నీ హృదయంలో అదే నాశకరమైన వస్తువు అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ రోజు అది నేను చూపించిన మీకు ఆరవ బూర ఆరంభంలో మనం ఏం చూసినామంటే ప్రపంచంలో ఒక క్రైస్తవ గుంపు చాలా పెద్ద గుంపు అది క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయల్ అనే గుంపు అది క్రైస్తవ అది క్రైస్తవుల ఏంటంటే ఇ పిల్ ని మనం ప్రొటెక్ట్ చేయాల క్రైస్తవులు ఇస్రాయిల్ పిల్లని ప్రొటెక్ట్ చేయడము బైబిల్ కి ఆధారంగా ఉన్నది అని వాళ్ళు మోసగించి ప్రపంచం నుంచి ప్రతి కంట్రీ నుంచి పాస్టర్స్ అందరినీ అట్లా మెంబర్స్ గా చేసుకున్నారు ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు టూ లో టూ లో చాలా యాక్టివ్ ఉండేది ఈ రోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ దగ్గర పడుతుంది అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళు ప్రపంచం అంతటి వారికి అధిపతి జాన్ హేగన్ కూడా మీరు చూపిస్తాను ఇవాన్జలికల్స్ లేక వాళ్ళదే కరెక్ట్ అని చెప్పుకుంటున్న వాళ్ళు దీన్ని ముందుకి కొనసాగించుకొని వినరు ఇస్ పి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారు వారి హృదయంలో అపవిత్రతను తెచ్చుకొని పెట్టుకుంటున్నారు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి డే బుచ్చర్ బయల్దేరిండు లేక వధించేవాడు లేక కసాయే వాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి అక్కడ ఏ రీతిగా అయితే బహులోని కాలంలో నెరవేరిందో ఈ కాలంలో కూడా అటు నెరవేరాల మన యంగ్ టైమ్స్ లో యుగ సమాప్తిలో కూడా అటనే నెరవేరుతుంది అన్న విషయాన్ని మనకు చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ బుచ్చర్ ఏం చేస్తాడు ట్వంటీ లో మనం చూసినాం నెభుజల ఏం చేసిన మీరు చూసినారు ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఈ బుచ్చర్ ఏం చేస్తారు టు స్లాటర్ అనిమల్స్ ని చంపుతాడు అనిమల్స్ ఆర్ మెన్ అని కూడా ఉంది ఇక్కడ చూడండి ఎంత తేటగా ఎందుకు అంత జాగ్రత్తగా దేవుడు బుచ్చర్ అనేవాడు అనిమల్స్ నే కాదు మనుషులను కూడా రాసిపెట్టిండి ఇక్కడ ట్వంటీ ఎయిట్ సెవెంటీ కాబట్టి నెబు జలదాన్ అనేవాడు సర్పములకు సాదృశంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఓ రీతిగా చెప్పాలంటే ఓల్టేజ్ పాత కాలంలో ఇక్కడికి మీకు తెలుసు సర్పణ లేక సర్పములు అంటే ఎవరికి సాదృశ్యం అనేది సరే ఇప్పుడు కొన్ని విషయాలు దాని గ్రంథము పన్నెండవ అధ్యాయంలో చూస్తే వాటిని సరిగా మనం అర్థం చేసుకోగలము దాని గ్రంథము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో ఈ యొక్క టైమ్ గురించి ఆ చివరి గడియ గురించి దాని అడుగుతున్నాడు దేవుణ్ణి నాతో ఇది అర్థం చేయ అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నా విషయం చూస్తున్నాం ఇక్కడ చూడండి నేను వింటిని కాని గ్రహింపలేకపోతే నా వెళ్లినవాడ వీటిని వీటికి అంతము ఏమని నేను అడగగా అంటే దానియులకి తెలుసు ఇవి యుగ సమాప్తికి సంబంధించినవి కానీ వీటి అర్థమైంది దానిలు బహుప్రియుడు దేవునికి దానిని అడిగిన వాటి అన్నింటి చూపించండు కానీ ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని చూపించలే ఇక్కడ బాగుంది తేటగా చూడండి అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడి ఉన్నవి అంత్యకాలం వరకు మరుగు మరుగుగా ఉండేలాగా ముద్రింపబడ్డాయి సీల్ చేయబడ్డాయి ఎండ్ టైమ్స్ కొరకు సీల్ చేయబడ్డాయి కాబట్టి నీకు కూడా అవి నేను బయలుపరచలే అంటున్నాడు చూడండి ఒక దశలో మనకు కూడా ఇవి బయలుపరచబడలేదు చాలా కాలం వరకు కానీ ఇది ఎన్ టైమ్స్ కాబట్టి ఇవన్నీ బయటికి రావాల్సిందే బయటికి రావాలంటే తన బిడ్డకు చూపించాల్సిందే ప్రభు తన బిడ్డలకు కాకుండా ఇంకా ఎవరు చూపిస్తాడు దేవుడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అతడు ఈ ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముదిరింపబడినవి గనుక దాని నీవు ఊరకుండుము అంటే ఇంకా అడగద్దును కొన్నిసార్లు ఈ అనుభవం మీకు కూడా జరిగింటది నువ్వు ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేసినా కొన్ని జవాబు రాదు ఎందుకంటే ఆయన ఆయన టైం ఆయన టైంలోనే అది నెరవేరుతుంది అర్థమవుతుంది చెప్పేది మనం అనుకుంటాం మన టైంలో నెరవేరితే ఎంత బాగుంటది రేపు ఒక అద్భుతం జరిగితే ఎంత బాగుంటుంది రేపు నేను పలాని ప్లేస్కి పోతున్నాను బ్రదర్ నేను ఒక యుద్ధానికి పోతున్నాను ఉద్యోగాన్ని పోతున్నాను ఆ ఇంటర్వ్యూలో నాకు విజయం రావాలా బ్రదర్ వస్తే బాగుంటది అని అనుకుంటాం మనం కానీ రాకపోతే రాకపోతే దేవుడు లేనట ఆయన డైరెక్ట్ గా మాట్లాడితే ఏమంటుంది సార్ నువ్వు ఊరకుండు అంటే నీ పరిస్థితి ఏంది ఎవరు ముసుకొని కూర్చోవంటే ఎటువంటి నీ పరిస్థితి దాని అంతా నా అరితే మాట్లాడుతుంది ఏంటంటే కొంచెం మర్యాద లాంగ్వేజ్ ఉంది ఇక్కడ అంతే అదర్వైజ్ ఏంటంటే నువ్వు ఊరకుండు ఎందుకు అడుగుతున్నావు దాని గురించి నువ్వు అడిగిన లేదు నువ్వు అడిగినాయి నీ కాలంలో నెరవేరసాయి అని నేను చూపించిన నెప్పుకర్ దీనికి సంబంధించిన నేను చెప్పలేదా ఆ ప్రతిమ గురించి నేను చెప్పలేదా రకరకాల దర్శనం గురించి చెప్పినా బెల్ బెల్షాజరా బెల్షాజర్ కలిగిన ఆ యొక్క కళలో కూడా నేను ఆ బోడ మీద వ్రాత గురించి చెప్పినానే లేదా నీ నీ కాలంలో నెరవేరాల్సిన నీ కాలంలో జరగాల్సిన అన్నిటినే నీకు బయటపరిచిన కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోతున్నాయి ఇవి నీకు చెప్పి కూడా వేస్ట్ కదా అనేసి ఇక్కడ చూడండి కానీ ఒక క్లూ ఇచ్చిండు ఒక క్లూ మట్కి ఇచ్చిండు అది మనం అర్థం చేసుకోవాలి ఇది మనకు అర్థం అవుతుంది చూడండి పదవర్షంలో అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశ మానులను నిర్మలను అగుదురు అనేకుల అనేకులు శుద్ధి శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు తర్వాత దుష్టులు దుష్టకారములు చేయిదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపకపోవును ఎవరి గురించి మాట్లాడుతుంది చెప్పండి ఈ సంగతులు దుష్టులు గ్రహించలేరంట ఎవరు చెప్పండి దుష్టు ఇవి వాళ్ళకు అర్థం కావు అంటే ఈ లోకం అంటే ఈ లోకంలో ఎవరు వాళ్ళకి అర్థం కావు ఇవి వాళ్ళు ఎంత చదివినా వాళ్ళకి అర్థం కాదు ఎన్ని సందేశాలు ధ్యానించినా ఇవి వాళ్ళకి అర్థం కాదు ఎందుకు దుష్టత్వంలో ఉన్నారు కాబట్టి కాబట్టి నువ్వు ఈ విషయం అర్థం చేసుకో నీకు ప్రవసనాలు అర్థం కావాలంటే నువ్వు దుష్టత్వాలకెళ్ళి బయటికి రావాలా ఏస్ప్రో తప్ప ఎవడు నీ దుష్టత్వాన్ని తీసివేయాడు అర్థమవుతుందా లేదు ఇష్ట వేరొక మార్గం ఉంది బ్రదర్ అని చేస్తున్నారు లేదు ఎవరికైనా ఏ మార్గం నేనే మార్గము సత్యము జీవము అన్నాడు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్క రాలేడు అని క్లియర్ గా చెప్పేసాడు కాబట్టి దాన్ని నువ్వు రివర్స్ వీలేదు ఆల్టర్నేటివ్ మార్గం వేరే ఒక మార్గం లేదు పర్ణకం పోవడానికి జబర్దస్తి చూడండి ఈ విషయం మీకు అర్థం కాల ఇప్పుడు దుష్టులు దుష్టకారంలో చేయదురు గనుక ఏ దుష్టుడును దుష్టుడు అంటే మీరు బాగా తెలుసుకోవాలి దుష్టత్వము అంటే సైతానికి గు సైతాన్ గురగనని దుష్టత్వం అంటాం కాబట్టి దుష్టుడు లేక దుష్టులు అంటే సైతాను అనుచరులు అని అర్థం కాబట్టి ఎవరు సైతాను అనుచరులు వాడికి వాక్యం తెలిదా సైతానికి వాడు మంచి తెలుసు వాక్యం లెంటి అలా ధ్యానిస్తారు చర్చ స్థలంలో నలభై దినములు మన ప్రభువు ఉపవాసం ఉన్నాడు అప్పుడు అపవాది చేత శోజటకు అరణ్యంలోనికి కొనిపోబడను అని స్టార్ట్ చేస్తారు వాక్యం ఒక మనం చూస్తాం ఆయన ఆ దేవాలయపు శిఖరం మీదకి తీసుకుపోయి నిలబెట్టి ఆ లేదు లేదు అప్పుడే అప్పుడు ఏమన్నాడు నీ దేవుడో నీ దేవుడైన నీ దేవుడైన ప్రభువులు శోధింపవలదు అంటే ఏ శ్రో చెప్తుండే నేను ప్రభుని నేను దేవుని అని చెప్తున్నాడు అక్కడ మరోసారి ఎవిడెన్స్ మనకి ఎక్కడ చూపించింది ఎక్కడ చెప్పిండు దేవుడు ఏ శ్రో దేవుని ఆయన తేటగా చెప్పిండు మనకి ఎన్నిసార్లు చూపించాడు దేవుడు ఆ విషయాలు వ్యూహాన్ శువార్త పదమూడు మూడోది వర్షాలు కూడా మనం చూసినాం ఆయన డైరెక్ట్ గా చెప్పిండు నేను ప్రభుని అని కదా ఆ వాక్యాలు అవసరం ఎందుకంటే ఈ రోజు ముస్లిం స్కాలర్స్ అందరు డైరెక్ట్ ప్రశ్నిస్తున్నారు పాస్టర్స్ చర్చ స్టేజ్ల మీద వాళ్ళని కించపరి ఎందుకంటే వాని వాడి గుణగణం ఏంటంటే ఎటనవాని వాడిని ఓడగొట్టాలని మనం ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటాం కానీ సత్యం కోరిక ఓడిపోతాం అర్థం అవుతుందా సత్యం ప్రకటించాం వాడు అబద్దాలు చెప్పి గెలుస్తాడు వాడి గుణగణం అది నీకెట్లాది ఉర్దూ రాదు నువ్వు ఎప్పుడు చదవలేదు కురాన్ వాటి కురాన్ ఇంత కరెక్ట్ గా ఉందని మోసం అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి ఇంటర్నెట్ లో నువ్వు చూస్తే అంత అన్యాయం ఉంటుంది అది అబ్రాహా సంభాషించినట్లుంటది ఎట్లుంటది టైం లైన్ అబ్రామ్ కి దావీ కి టైం లైన్ ఉంది కొన్ని వేల సంవత్సరాలు కదా మరి అక్కడ అబ్రహము దావీదు సొలమోను ధ్యానించినట్లుంటది వాళ్ళు సంభాషిస్తున్నట్లు సరే దాని గురించి మనము ఇప్పుడు ఎందుకు వెతుకుతున్నాం టైం వేసే కదా మనం ఈ యొక్క వాక్యం ధ్యాన సమయం సరిపోతలేదు ఇప్పుడు చూడండి ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని ఇప్పుడు చూడండి బుద్ధిమంతులు గ్రహించదరు బుద్దివంతులు ఎవరు రక్షింపబడ్డ వారే బుద్ధి జ్ఞానములు సర్వసంపదులు మన ప్రభునందే గుప్తంలై ఉన్నాయి కాబట్టి ఈశ్వరు స్వీకరించిన వాళ్ళే బుద్ధిమంతులు నువ్వు నిజంగా రక్షింపబడ్డవాడవైతే ఇవి నువ్వు అని చెప్తున్నాడు వాక్యం కానీ వీళ్ళు నీకు బుద్ధి కదా నువ్వు వీటిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు బుద్ధి అంటే నువ్వు రక్షింపబడి ఏం లాభం అర్థం అంటే పొగట్టుకుంటున్నావు నీ రక్షణ నీకు నిజంగా రక్షణ అనుభవం ఉంటే ఇవి గ్రహిస్తారంట చూడండి ఏం గ్రహిస్తారు అనుదిన నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలువబెట్ వరకు వెయ్యి తొంభై సిక్స్టీ డేస్ మొదలుకొని ట్వెల్వ్ డేస్ వరకు అని అర్థం చాలా తేటగా ఇక్కడ పాత నిబంధన కాలంలో అంటే మన ప్రభు పుట్టే మన ప్రభు పుట్టి ఆయన చనిపోయేంత వరకు ఇస్రాయెల్ ప్రజలు ప్రతిరోజు బనులు అర్పించేవాళ్ళు ఊహించుకోండి ఈ రోజు ఉంటే ఎటువంటి పరిస్థితి అది అనుదిన బలి ఉంటే ఈ రోజు ప్రతి ఒక్కడు సిక్స్ మిలియన్ పీపుల్ ప్రతి ఒక్కడు గొరై పిల్లలు తీసుకొని పోవాలి మందిరానికి తీసుకొని బలి అర్పించాలి అనుదిన బలి అంటే అర్థమది అనుదినము బలి అర్పించబడాలైతే అవి అవి నిలిపివేసిన మనం ఇందాక చూసినాం దాని గ్రంథంలో కదా చూడండి తొమ్మిదవ వర్షము తొమ్మిదవ అధ్యాయము ఇది డెబ్బై వారాలకు సంబంధించిన వాక్యం అంటే బైబిల్ వర్డ్స్ లో ఉంది ఇరషయ్ మూడో వాయిస్ ఆజ్ఞ బయల్దేరినాడు ఆజ్ఞ బయల్దేరిన సమయం మొదలుకొని అదిశేషుని ఉపత్యించువాలి 7 వారాలు పట్నన్ని స్వచ్ఛము దయించు 7 వారాలు కదా తర్వాత అరవది 1 వారం ను సంధరగల సమయం నువ్వు పతనపు రాంచేయింది అందులో రోజు నలనా దప్పి ఆ ఎన్ని వారాలు 60 వారం 60 2 1 వారం 60 2 62 62 దానికి పైన 7 వీక్స్ సిక్స్టీ టూ ప్లస్ సెవెన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ వీక్స్ ఇది అయితే సెవెంటీ ఇక్కడ సెవెంటీ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట అంటే సెవెన్ ప్లస్ సిక్స్టీ టూ జరిగిన పిమ్మట ఏమి లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును అంటే ఏసులో మరణం గురించి రేపవడేది ఇక్కడ ఈ అభిశక్తుని గురించి ఇంకా ఏముందంటే ఇరవై మూడవ వర్షంలో ఈస్ప్రో యొక్క సేవ జీవితం గురించి చెప్పబడింది దాని బహుపడి గనుక నీవు విజ్ఞాపనం ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెలవలని ఆగ్ఞా బయల్దేరను కావున ఈ సంగతిని తెలియజేసుకుని నీకు కలిగిన దర్శనభావన గ్రహించము ఎంతది తిరుగుబాటును చూడండి తిరుగుబాటును మాన్పేవాడు మన ప్రభు అని ఇక్కడ చెప్తున్నాడు తిరుగుబాటును మాన్పివేయటకు తిరుగుబాటుతనం అంటే ఏం తెలుసా దేవుడి నుంచి ఈ లోకాంతటి తిరిగిన వాళ్ళని తిరుగుబాటుతనం అంటే దాన్ని దేవుని వాక్యం నుంచి తిరుగుబాటుపోయిన వాళ్ళని అర్థం కాబట్టి తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయటకును దోషం నిమిత్తము ప్రాయశ్చితము చేయటకును యుగాంతము వరకు నటి నీతిని అంటే ఇది శాశ్వతం వరకుండే నీతి నీతిని బయలుపరచుటూ దర్శనమును ప్రవచనమును ముద్రించటకును అతి పరిశుద్ధ స్థలమును నీ జనమునకు పరిశుద్ధ పట్టణము నాకు దెబ్బది వారంలో విధింపడను అంటే సెవెంటీ వీక్స్ అన్నట్టు సెవెంటీ వీక్స్ ఇవన్నీ జరిగిపోవాలా అంటే ఆయన మరణము స్థాపన పురనుదానము యుగాంతం వరకు నీతిని నెరవేర్చడం ఇవన్నీ డెబ్బై వారాలు కానీ డెబ్బై వారాలలో సెవెన్ వీక్స్ ఏం జరుగుతుంది సిక్స్టీ వీక్స్ ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పబడింది ఎరసలేము మరలా కట్టించవచ్చునని ఆగ్య్య బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు ఏడు వారాలు అంటే యేసురావు పుట్టుకకు సంబంధించినది ఈ డెబ్బై వారాలకు సంబంధించిన వాక్యం నేను ఈరోజు మీకు చూపించాను వీలైతే వచ్చే వరం అని చూపిస్తాను ఎందుకంటే ఆ డెబ్బై వరంలో ప్రతి వారము ప్రతి వారంలో ప్రతి రోజు అంటే ఎంత క్యాలిక్యులేషన్స్ ఆయన మీకు తలా చూపిస్తుంది ఇప్పుడు చూపించే ఆల్రెడీ హెవీ అయిపోతుంది మీకు ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఆల్రెడీ ట్వెల్వ్ డేస్ ట్వల్ డేస్ థర్టీ డిఫరెంట్ డేస్ దాని తర్వాత థర్టీన్ డేస్ దానికి ముందు త్రీ థర్టీన్ డేస్ ఎన్నో డేస్ ఉన్నాయి ఇక్కడ ఏ డేస్ ఏం జరుగుతుంది అవన్నీ మీకు అర్థం కాదు ఎందుకంటే ఈ క్యాలెండర్ ఆ క్యాలెండర్ కి ఏ పొత్తులేదు ఈ క్యాలెండర్ మన గోడ మీద ఉండే క్యాలెండర్ ఈ క్యాలెండర్ పొత్తు లేదు ఆ కాలకులేషన్స్ వేరే ఈ కాల్యులేషన్స్ వేరే థియాలజికల్ కాలేజెస్ లలో ఈ కాల్యులేషన్స్ ఆ కాలిక్యులేషన్స్ పోల్చుకుంటారు అందుకే ఫెయిల్ అవుతారు వాళ్ళు కాబట్టి మనం ఆ కెల్కులేషన్ ఎప్పుడు పోల్చుకోవద్దు ఆ రీతిగా చూస్తే కూడా గ్రిగోరియన్ క్యాలెండర్ దేవుని క్యాలెండర్ మ్యాచ్ చేస్తే చెప్పగలం మనం డేట్స్ కానీ హండ్రెడ్ కరెక్ట్ గా ఉండవీ అప్రాక్సిమేట్ డేట్స్ లాగానే ఉంటాయి ఉదాహరణకి లార్డ్స్ క్యాలెండర్ అంటే మన ప్రభు యొక్క కాలమాన పట్టిక పాత నిబంధకాలంలో వాళ్ళు పాటించిన ప్రకారంగా ఎప్పుడు ఈ గ్రిగోరి క్యాలెండర్ మంత్స్ ఒకటి రెండు మంత్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మార్చ్ ఏప్రిల్ అనుకోండి ఏప్రిల్ మార్చి మధ్యలో ఒక నెల పడుతుంది ఏప్రిల్ మే మధ్యలో ఇంకొక నెల పడుతుంది వాళ్ళ క్యాలెండర్స్ అట్లుంటాయి మనకేమో ఉదాహరణకి ఎంతమంది తెలుసు ఏప్రిల్ అనేది స్టార్టింగ్ మంత్ అండి ఇక్కడ ఎంతమంది తెలుసు మీకు తెలుసు జనవరి స్టార్టింగ్ మంత్ అండి సాధారణంగా జనవరి అనేది స్టార్టింగ్ మంత్ అంటాం డిసెంబర్ అనేది క్లోజింగ్ మంత్ అంటాం అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా కానీ ఉగాది పండుగ ఎప్పుడు వస్తారు ఉగాది దేనికి సంబంధించి ఏప్రిల్ లో చద మనం ఎట్లయితే ఏప్రిల్లో కొత్త సంవత్సరం స్టార్ట్ చేసుకుంటున్నామో తెలుగు వాళ్ళము మహారాష్ట్ర తమిళనాడు ఇంకా కొన్ని స్టేట్స్ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తాయి కొత్త సంవత్సరం కానీ కేరలైట్స్ ఇంకొక దినం స్టార్ట్ చేస్తారు వాళ్ళకి వాళ్ళ కొత్త సంవత్సరం వేరే పంజాబీస్ కూడా మన ఉగాది త్వర స్టార్ట్ అవుతుంది వాళ్ళ కూడా కొత్త సంవత్సరం అట్లా కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది అంటే చరిత్రలో ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ వాళ్ళ కోవరీతికి చెప్పాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ కనుగో ముందు మన ఏప్రిలే స్టార్టింగ్ మంత్ అర్థం కానీ మనం ఈ క్యాలెండర్స్ పాటించం ఎందుకంటే మనుషులు కల్పిత ఇస్రాయల్ ప్రజలకి మార్చి ఏప్రిల్ మధ్యలో అబీబు నెల అబీబు నెల మొదటి నెల వాళ్ళకి అబీబు వాళ్ళ పదం అది అబీబు నెల అనేది మొదటి నెల వాళ్ళకి అది మార్చ్ ఏప్రిల్ మధ్యలో పడుతుంది కాబట్టి నువ్వు ఏ క్యాలెండర్ తో ఈ డేట్స్ మ్యాచ్ కావు ఖచ్చితంగా ఫెయిల్ అయితే అందుకే మనము ప్రవేశాలను ధ్యానిస్తేపుడు వాటిని వాటిని చూడనే చూడద్దు ఇది ప్రభు క్యాలెండర్ కాబట్టి ప్రభువే నీకు బయలుపరుస్తాడు మనకు చూపించిన కూడా ఏంటంటే అవి దినాలకు సంబంధించినది కాదు సూచనలకు సంబంధించింది దిన చూడద్దు మనం దేశ్ చూడద్దు సూచనలు చూడమన్నాడు ఇవి జరిగే టైం అనేది చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏముందంటే మన ప్రభు ఏరీగా కొట్టిన పడుతున్నాడు కూడా ఉంది ఇక్కడ చూడండి పాపమును నివారణ చేయటకును దోష నిమిత్తము ప్రాయశ్చిత్తము కలగజేయటకును అంటే పాపము నివారణ చేసేవాడు దోషమునకు ప్రాయశ్చిత్తం ప్రాశశ్చితం అంటే తన ప్రాణాన్ని ప్రయాదానంగా పెట్టడం దోషమునకు ప్రాయశ్చిత్తం చేసేవాడు ఈయననే అక్కడ ఉంది అభిశక్తుడు మొదలుకొని అభిశక్తుడ అధిపతి రెండు దశలు ఆయన అభిషక్తుడు అధిపతి అభిషక్తుడు ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అభిషక్తుడు సెకండ్ టైం వచ్చినప్పుడు అధిపతి ఇవన్నీ ప్రవచనాలు ఎప్పుడో మన కొడుకు దాచిపెట్టిండు దేవుడు అభిషక్తుడు వచ్చి ప్రాయశ్చితం కల్పిస్తాడు ఏశ్వర వచ్చి ప్రాయశ్చితం కల్పిస్తాడు దాని తర్వాత ఆయన మరణం ద్వారా అనుదిన్న బలు ఆపివేయబడతాయి అనుంది అక్కడ చూడండి అభిషేక్ అరవై రెండు వారంలో తొందరగా సమయంలో ఆయన మరణిస్తాడు అని చెప్తున్నాడు అంటే డెబ్బై డెబ్బై మరణిస్తాడు అంటే సిక్స్టీ నైన్త్ వీక్ తర్వాత ఆయన మరణం గురించి చెప్పాలి ఇక్కడ ఆయన ఏమీ లేకుండా ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడను వర్చనటి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుధ ఆలయమును నశింపజేదురు వాణి అంతము హఠాత్తుగా వచ్చును ఎవడు గుర్తెరగ సమయంలో జలపనలం వాని అంతము హఠాత్తుగా వచ్చును ఎవరిది పరిశుధ జనంగం ఎవరు పరిశుధ జనంగం ఇప్పుడు చెప్పండి ఒక దశలో అయిపోయింది ఇర్మియాభై రెండవ అధ్యాయంలో చూసిన అయిపోయింది ఆ ఫేస్ ఇది సెకండ్ ఫేజ్ మన కాలంలో జరగబోతుంది ప్రపంచమంతట కాబట్టి పరుస జనాభా మీదకి రాబోతున్నారు వీళ్ళు అన్న విషయాన్ని ఆయన ఎప్పుడైతే మరణించిన అంట ఆయన మరణించినట్టు జరిగేది అంత యుగాంతం వరకు చెప్పబడ్డ విషయాలని చెప్తుంది ఇక్కడ యుగాంతం ముందు జరగాల్సిన విషయాలు ఇవన్నీ అని ఆయన చెప్తున్నాడు అక్కడ జ్ఞాపకం చేస్తుంది దాని వెళ్తుంది కాబట్టి అతను ఒక్క వారం వరకు ఏ వారం అది సిక్స్టీ కదా సిక్స్టీ తర్వాత ఒక్క వారం మిగిలిపోయింది సెవెంటీ ఎప్పుడు చూడగలుగుతున్నా క్యాల్క్యులేషన్ క్లియర్ గానే క్యాలకు సెవెన్ వీక్స్ లో ఆయన సేవ ఆరంభము సిక్స్టీ నైన్ వీక్స్ ఏం జరుగుతుంది దాని తర్వాత సెవెన్ ప్లేస్ సిక్స్టీ సిక్స్టీ నైన్ సెవెంటీ లాస్ట్ వచ్చిన చూడండి ఒక్క వారం ఉంది కదా అతడు ఒక్క వారం అంటే సెవెంటీత్ వీక్ అది ట్వంటీ సెవెన్ అవర్స్ అతడు ఒక్క వారం నాకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అంటే అనేకులకు రక్షణ మార్గాన్ని చూపిస్తాడు నిబంధన అంటే కృత నిబంధన గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఒక వారము అంటే మీరు అర్థం చేసుకోవాల సెవెంటీ వీక్స్ అంటే నిజంగా ఈ క్యాలెండర్ వీక్స్ కావు ఒక వీక్ లో ఒక రోజు ఎథనమిగ్ దే ఈక్వల్స్ టు హా మెనీ డేస్ అది మీకు వచ్చే వారం ఇప్పుడు చూపించాను అర్థం అవుతుందా హెవీ ఇన్ఫర్మేషన్ కూడా మంచిది కాదు కాబట్టి పన్నెండో వచ్చాల్లో చూస్తున్నాం అది చివరిగా పదకొండవంలో ఇది గ్రహించాల మీరు అనుదిన బలు నిలుపు చేయబడిన కాలము ఎట్లయితే ఆయన మరణంతో ఆయన మరణం తర్వాత మందిరం కూలిపోయింది కూలిపోయినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా కట్టలేదాన్ని అది కడితేనే అనుదిన బలు స్టార్ట్ అవుతాయి అంటే టూ థౌజండ్ ఇయర్స్ వరకు అనుదిన బలు లేవిరొచ్చు నీకు అర్థమవుతుందా నేను చెప్పేది అయితే ఎందుకు లేవు మందిరం లేదు కాబట్టి నైన్టీన్ ఇది ఫార్టీ సెవెన్ మనకి స్వీడమ్ వచ్చింది వాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వాళ్ళది అంతే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈ రోజు వరకు మందిరం కట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు కానీ కట్టలేకపోతున్నారు కడతారా లేదా చివరికి దానికి సంబంధించిన వాక్యం ఉంది ఒకటి సరే మనం ప్రకృతి సహజంగా ఎక్కువ వెతుకుతున్నాం వాక్యాలను కానీ వాళ్ళు కట్టుకుంటారు కట్టుకొని కట్టుకోకపోయింది వాళ్ళు కట్టుకోవద్దని నేను చెప్తున్నా చర్చెస్ ప్రపంచంలో వాళ్ళు కట్టాలా బ్రదర్ అని చెప్తున్నారు నాతో చాలా మంది కొట్లాడతారు తప్పు వాళ్ళకి మందిరం ఉండాలి వాళ్ళకి మందిరం లేకపోతే బలు ఎట్లా చేస్తారు బ్రదర్ నేను చూపించిన వాళ్ళకి ఎన్ని విషయాలు ఇదే నాశనకరమైన హేయ వస్తువు వాళ్ళు మందిరం కట్టినరంటే ఏశ్వర మందిరము చెడగొడుతున్నావు నువ్వు వాళ్ళు బలు అర్పించిన రంటే మళ్ళీ బలి వేస్ట్ అయిపోయినట్లు ఆ ఓల్డ్ టెస్టిమెంట్ సిస్టమ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు ఫండింగ్ అంతా చేస్తున్నావు ప్రపంచం నుంచి అందుకు ఇవేంజలికల్ చర్చెస్ రాంగ్ అని నేను ప్రూవ్ చేసి చూపిస్తా నువ్వు నాశనకరమైన హే వస్తు సపోర్ట్ చేస్తున్నావు ఫిజికల్ లేయర్ లో అంటే ఫిజికల్ లేయర్ అంటే నిజంగా వాళ్ళకి నువ్వు కొన్ని దేశాలకు ఇటుకలు పంపిస్తున్నారు కొన్ని దేశాలకు మొద్దులు పంపిస్తున్నారు కొన్ని దేశాలకు వెళ్లి డబ్బులు పంపిస్తున్నారు ఏం అవి పంపిస్తున్నారు రెడీగా అంటే జమ చేసి పెట్టుకున్నారు ఎప్పుడు అవకాశం జరుగుతా మందిరం కట్టాలని కానీ వాళ్ళు అక్కడ కట్టలేరు ఎందుకంటే అక్కడ ఒక మాస్క్ ఉంది దాని పేరు ఆల్ అక్సా మాస్క్ అంటారు ఆడ ఒక మసీద్ ఆల్రెడీ కట్టేసిండ్రు అందుకే ఆ మసీదు ఉన్న స్థలంలో సులమో కట్టించిన మందిరం ఉంది కాబట్టి దాన్ని కూలగొడితేనే గానీ దీన్ని కట్టలేదు దాన్ని కూలగొట్టగలరా మాస్కుల కొట్టగలరా కూల కొడితే వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ దాన్ని ఎప్పుడు కూలగొట్టాలా దాన్ని ఎప్పుడు కట్టాలా కట్టి బలు ఎప్పుడు స్టార్ట్ చేయాలా కానీ ప్రభు మనకు చూపించండు ప్రగణనందన్లో చివర్ కృష్ణము అది అనిల కొరకు అనుగ్రహించబడింది స్థలం ఉందా లేదా చూసినా మీరు ప్రకృతి సహజంగా చూస్తున్నాం కానీ ఆత్మీయంగా మనకు అర్థం చేసుకోవాలా క్రైస్తవ సంఘమే మందిరం మన ప్రభు మందిరం ఆయన వెంబడించే మనమే మందిరం మనమే ఆయన శరీరం ఆయన మనకు సీరియస్ కదా త్వరితల చూస్తున్నాం కాబట్టి మనమే మందిరము ఇప్పుడు మన మందిరంలో నాష్టకరమైన హేయ వస్తువు మనం తెచ్చిపెట్టుకున్నాం ఏందది ఎన్ని ఎన్నో విషయాలు ఎగ్జాంపుల్స్ చూపిస్తాం మీకు ఫస్ట్ పాయింట్ ఏంది ప్రాస్పరిటీ గాస్పిల్ సెకండ్ పాయింట్ రాప్చర్ కల్ట్ బోధ థర్డ్ పాయింట్ వాడే పరిశుధ జనంగం నేను కాదు ఇటువంటి రకరకాల బోధలు తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ బోధలు నాష్టకరమైన హేయ వస్తువుకి సాదృశ్యంగా ఉంటాయి ఇస్రాయల్ దేశాన్ని హైయెస్ట్ పొజిషన్ కి ఉన్నత స్థితికి దాన్ని లేపడము నీ హృదయంలో దాన్ని ఎంతో హెచ్చించడమో అది నాష్టకరమైన హే వస్తు ప్రపంచమంతటా క్రైస్తవ సంఘంలో ఉంది రీ ప్రకృతి సహజంగా చూసుకున్నావు కానీ ఇవన్నీ ఆత్మలో నెరవేరుతాయి చూడండి ఇప్పుడు బుద్దిమంతు అయితే దీన్ని గ్రహించాలా అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము ఎప్పుడది టువెల్వ్ నైన్ డే టువల్ డే ఇప్పుడు జరగబోతుంది అంటే గొప్ప జనం మాట్లాడుతున్నాయి ఇప్పుడు అనుదిన బలే గొప్ప రోజు క్రైస్తవులు హతసాక్షులు అవుతానే ఉంటారు ప్రపంచం అది ఎండ్ అయ్యే టైం మనం వస్తున్నాం ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి బలం క్రైస్తవులు ఎంతమంది అని చేస్తారు ఫస్ట్ హతసాక్షి స్టీఫన్ స్టెన్ కదా స్టెఫెన్ స్టెఫెన్ తర్వాత శిష్యులందరూ వాళ్ళు ఎంత మంది స్టెఫెన్ టైంలో నూట ఇరవై మంది అంతేనా దాని తర్వాత మూడు వందల నలభై మంది దాని తర్వాత వేల స్ప్రెడ్ అయిపోయిన ఎంత మంది చదిపాడారు నేను మీకు చూపించా కూడా ఫాక్సస్ బుక్ ఆఫ్ మార్టర్స్ లో ఎంత మంది గొప్ప గొప్ప సేవకులు హతసాక్షులైన కాని ఆ లేయర్స్ మారుతా ఉంటాయి అప్పుడు ఇస్ పేలు దేవుని బిడ్డ చంపెండ్రు దాని తర్వాత ట్రాన్స్లీషన్ అంటారు దాన్ని చూసినా కూడా వారు వీరవుతారు వీరు వారవుతారు మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి ప్రభు చెప్పిన ప్రవచనం ప్రకారంగా క్రైస్తవులలోనే క్రైస్తవులని చంపుకుంటారు అంటే కేథలిక్ మతము ప్రొటెస్టెంట్స్ ని చంపింది లేయర్స్ మారుతా ప్రవచనం అట్లా మారుతా ఉంటది ఎంటైకి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా కేథలిక్ మతం నుంచి నువ్వు బయటకు వచ్చినావు మళ్ళీ నిన్నెవరు చంపాలా ఆ మతంతో వ్యతిరేకంగా ఉండి దాన్ని అక్కడ ఉండి దాన్ని తిరీకరిస్తే నేను తిట్టినట్టు చంపి కానీ వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేసినావు బయటకు వచ్చినాక నువ్వు సేవ చేసుకున్నావు నువ్వు మళ్ళీ తెచ్చిపెట్టుకున్నావు నిన్ను ఎవరు చంపాలా అర్థమవుతుందావ బూరే ఆరో బూరీ మతపరమైన యాజకులు మన ప్రభుని ఏ రీతిగా మరణానికి అప్పగించు యుగ సమాప్తిలో గొప్ప జనాన్ని వాళ్ళకి విషయమే ప్రభు మనకు చూపిస్తుంది నేను కొంచెం వాక్యాన్ని ముగించేస్తాను టైం బట్టి నైన్ అవుతుందా అనుదిన బల్లి చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలుగజే హేయమైన దానిని నిల్వబెట్టు వరకు వెయ్యి రెండు వందల తొంభై దినములు అగును అంటే ట్వల్ నైన్టీఎత్ డే ఎండ్ అవుతుంది అంటే ఆ థర్టీ డేస్ లోనే మొత్తం అయిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే థర్టీ డేస్ ఒక వన్ అవర్ తో పోల్చిండ క్లూ ఒక గంట కదా ఒక గంట గురించి మనం జన్సం మూడు వారాల నుంచి ఆ థర్టీ డేస్ ఒక గంటతో ఈవెల్టా అనేది ఒక మీకు క్లూ ఒక్క చెప్తున్నాను నేను తర్వాత మీరు డిస్కస్ చూడండి వెయ్యిని మూడు వందల సంవత్సరం మూడు వందల ముప్పది ఐదు దినములు తాల్కొని కనిపెట్టుకునివాడు ధన్యుడు సరే ఇవన్నీ అంత డీటెయిల్ గా మనం ఇప్పుడు చూడము నీవు అంత్యము వరకు నిలకడగా ఉండేలా విశ్రాంతి నుండి కాలాంత మందువంతులు నిలిచెదము ఎప్పుడు ఎప్పుడు చెప్తున్నాడు ధాన్యాలతో మాట్లాడుతున్నా లేక ఇంకొవరితో మాట్లాడుతుండ ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతుండ ఏమంటున్నాడు నీవు అంత్యం వరకు అంటున్నాడు అంటే దాని ఉండడు అక్కడ యాక్చువల్ గా దాని ఉండడు ఎందుకంటే దాని కాలం ఎప్పుడో ముగించుకున్నాడు ఆయన సెవెన్ హండ్రెడ్ బీసీలోనే ఆయన కాలం ముగించుకున్నాడు సెవెన్ హండ్రెడ్ సిక్స్ రేంజ్ లో ముగించుకున్నాడు ఆయన లైఫ్ మళ్ళీ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చాలా క్లియర్గా చూడండి ఇక్కడ మళ్ళీసారి నీవు అంత్యము వరకు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చెప్పండి అంత్యకాలంలో ఉండే వాళ్ళ గురించి నువ్వు నేను మనముంటుంది చివరి కాలం మన గురించి మాట్లాడుతుండే ఈ వాక్యం డైరెక్ట్ గా అందుకే బుద్ధిమంతుడు అయితే వీటిని గ్రహించాలా ఇప్పుడు చూడండి నువ్వు అంత్యం వరకు నిలకడగా వండి నెలలా ఉపజనం గురించి మాట్లాడుతుండే యాక్చువల్ గా నువ్వు శ్రమల పోతావు చర్చ ఏమంటుంది దర్శనరోజు నువ్వు శ్రమలు చూడవు బ్రదర్ నువ్వు శ్రమను చూడకుండా అమాంతంగా మధ్యాకాశంకి పోతావు ఎక్కడుంది వాక్యం అంటే చూపించరు పెళ్లి విందులో పాల్పొందుతావు బ్రదర్ మధ్యాకర్షణలో పెళ్లి విందు సంవత్సరం పెళ్లి విందు ఉంటుంది బ్రదర్ అక్కడ నువ్వు ఏడేళ్లుంటావు ఆ పెళ్లి విందు తర్వాత నువ్వు అక్కడి నుంచి మధ్యలో దిగి వస్తావు ఇక్కడికి వెళ్లి పోవడం ఏది మళ్ళా ఉల్టా రావడమేది మళ్ళా పోవడం ఏంది అంతా కన్ఫ్యూజ్ చేసి పెట్టేసా క్రైస్త బోధనే అక్కడ లేని బోధనే అంటే వాళ్ళకి అది వింటుంటే చాలా ఆకర్షణీయంగా ఉంటది కాబట్టి అట్రాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు కానీ అక్కడ ఉందా లేదా లేనిదని స్వీకరిస్తే అబ్బద్క్కుండవే కదా అబ్బద్ని ఆశ్రయించవు కదా అందుకు మనము వీటిని స్వీకరించినప్పుడు సత్యంలోకి వస్తున్నాము అబద్దా నుంచి విడుదల పొందుతున్నాం స్వతంత్రంలోకి వస్తున్నాం కాబట్టి ఈ వాక్యాలు మనల్ని స్వతంత్రంగా చేస్తూ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ థర్టీ డేస్ సంబంధించిన విషయం నేను వచ్చేవారం కొంచెం డీటెయిల్ గా నీకు చూపిస్తాను మీరు అనొచ్చు ఇవి మత జీవితంలో ఎందుకు కనిపిస్తలేవు ఎందుకు వాళ్ళు అట్లా చూడలేకపోతున్నారు ఇప్పుడు మనమంతా డిఫరెంట్ డిఫరెంట్ చర్చెస్ వచ్చిన వాళ్ళమే కదా వాళ్ళు మన చర్చ ఎందుకు ఇవి చూపిస్తలేదు ఎందుకు చెప్పలేరంటే నాకు తెలుసు ఆదివారము ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంటది వాక్యం సిక్స్ డేస్ బాగా అలసిపోయి మనుషులు చర్చకు వస్తే వాళ్ళకి ఈ వాక్యాలు చెప్తే హాఫ్ అన్ అవర్ లో వాడికి ఏం కావాలా పాస్తారే తిప్పుకుంటారు నేను అలసిపోయి ఆదివారం కొంత రెస్ట్ ఉంటుంది ఏదన్నా మంచి వాక్యం చెప్తాడేమో నాకు అర్థమయ్యింది అని నేను వస్తే ఇక్కడ ఈ పాసరీ అని చెప్తుండే నాకేం అర్థం కానీ భయం పెట్టేస్తున్నాడు రాకపోవడమే బెటర్ అంతే అట్లా మాయమైపోతారు చర్చ మనుషులు కోరు అందుకు పాస్తర్స్ కూడా వీటిని చెప్పారు వాడు భయపడి వెళ్ళిపోతాడు అని నువ్వు చెప్పడం మానేస్తున్నావు ఆ రీతిగా నువ్వు వీటిని ప్రకటించకపోవడం వలన వాడు సత్యంలోనికి రాలేకపోతున్నాడు అర్థమవుతుందా అందుకు గొప్ప మీరు ఎట్లా పోరు పోయేవాణ్ణి ఎవరి గురించి మాట్లాడండి గురించి కదా వాళ్ళ గురించి చెప్పింది మీరు ఎట్లా పోరు పోయేవాణ్ణి పోనియకుండా అడిగిస్తారు కాబట్టి గొప్ప జనని పోనీ కూడా అడగిస్తారు కానీ ప్రభు హృదయ ఏం తెలుసా చూడండి ఒకసారి పన్నెండవ అధ్యాయము నాకు చాలా ఇష్టమైన వాక్యం ముప్పై ఎనిమిదవ వచ్చినం మన సేవ జీవితం ఏ రీతిగా ఉంది ప్రభు మా వర్తమానము నమ్మినవాడెవడు ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యశయ్య చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగేను ఇవన్నీ ఈ వాక్యాలన్నీ బయలుపరచబడుతున్నాయి మేము ప్రకటిస్తే ఎవరు స్వీకరిస్తలేడు నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన నాకు ఇది కొంచెం బాధాకరంగా ఉంటుంది ఒక ఒక దశలో సేవ జీవితంలో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కూర్చునేటోళ్ళు వాక్యం ప్రకటిస్తుంటే ఆ హండ్రెడ్స్ సమ్ త్రీ హండ్రెడ్ పీపుల్ కూర్చునే సేవలో ఈరోజు ఎక్కడ పోయినారు ఆ పీపుల్ ఎంతో మంది సేవకులు మనతో పాటు ఉండేటోళ్ళు వాక్యాల మనం చెప్తుంటే తర్వాత ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ అయిపోతుంది అటువంటి శివలకి బయటకొచ్చి వినని వాడు వాటిని తున్నీకరించేసి వెళ్ళిపోతున్నాడు వినేవాడికే దగ్గర ఈ విభాయలు చూడండి మరోసారి వాళ్ళు ఎందుకు వెళ్లేకున్నారు నలభై వచనం వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మారుమార్చుకొని నా వలన పర్చకుండు నట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠిన పరిచేను ఎందుకు ఆ త్రీ హండ్రెడ్ పీపుల్ వెళ్ళిపోయినారు మన మధ్యలో మీరు థర్టీ కూడా లేరు టెన్ పర్సెంట్ కూడా లేరు గుంపులు గుంపులు వచ్చేటప్పుడు ఎంతో ఆసక్తితో వచ్చేటప్పుడు ఈరోజు ఎందుకు లేరు వారు చూస్తున్నారు గ్రహిస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు చివరికి ఏం జరిగింది లోకంతో వెళ్ళిపోయారు అంతా లోకం తట నేను జస్ట్ వర్షం చేసుకుంటా భాషలలో స్తిస్తా గణపరిసత్ దేవుణ్ణి దర్శనం కనిపిస్తే సంతోషిస్తా దాని తర్వాత రొటీన్ లైఫ్ అదే జరుగుతుంది నువ్వు పరశురాత్మ ఎందుకు మందుకుంటున్నావు కూడా తెలియదు మనం ఒక పట్ల చర్చకుని చెప్పుడు మనం మాట్లాడాం కదా పరశురాత్మ ఎందుకు పొందుకుంటా దయ్యాన్ని వెళ్ళగొట్టి బ్రదర్ అద్భుతాలు చేయడం బ్రదర్ ఇట్లంటే పడిపోలే బ్రదర్ అవి కావు కదా పరశురాత్మ ఎందుకు పొందుకుంటాం సర్వసత్యంలో దిగా పరుశుధాత్మ వచ్చినప్పుడు మిమల్ని సర్వ సకాలను నడిపిస్తానంట అందు కొరకు మనం పర్షాదం పొందుకుంటున్నాం పరశుదాత్మ వచ్చినప్పుడు నేను మీకు ఏమి బోధించుతానో వాటిని మీకు తిరిగి మరలా జ్ఞాపకం చెయ్యును అందు కొరకు ప్రసాదం పొందుకుంటున్నాం అని ప్రభు మన జ్ఞాపకం చేసింది కానీ దాన్ని మొత్తం వంకటింకరగా చేసేరు పరుషుత్మ అంటే భాషవరం కొరకు బ్రదర్ ప్రసాదం పొందుకోవాలా అవును భాషలో ఏం చేస్తావు భాషలలో మాట్లాడేవాడు తన స్వంతానికి లాభం చేకూర్చుకోవడానుంది కొరత రాష్ట్ర పత్రికలు అంటే నువ్వు స్వార్థపరండి భాషలో మాట్లాడతా ఎవరితే చెప్పాలంటే నేను కూడా భాషలో మాట్లాడతాను భాషలో పాటలు పాడతా నేను కాని భాషలలో భాషల వరం ఎందుకు అంటే నీ స్వంతానికి లాభం చేకూర్చుకోవడం కొరక నుండి వాక్యం అక్కడ కాని ప్రవచించేవాడు సంఘ క్షేమాభివృద్ధి గురించి ప్రవచిస్తానంది నీకు భాషల వరం కావాలనా ప్రవచన వరం కావాలనా ఏ వరమైనా గాని దేవుడు తన ఇష్టం చెప్పున ఇస్తానాడు కాని మరి విశేషంగా ప్రవచన వరం అడుగుతే ఇస్తాను ఏ వరమైనా గానీ బైబిల్లో అద్భుతాలు చేసే వరము స్వస్థపరచు వరము ఇవన్నీ తన ఇష్టం చెప్పున పంచి ప్రతి ఒక్కటి నుండి వాక్యం కానీ ప్రవచన వరాన్ని మనకు స్పెషల్ గా ఆపేక్షించమన్నాడు ఎందుకంటే నీకు ప్రవచన వరం లేకపోతే ఇవి ఎప్పటికీ నీకు అర్థం కావు ఏ వాక్యం అర్థం కాదు అది గ్యారంటీడ్ ఎందుకంటే ఇది ఒక ప్రవచన పుస్తకం ప్రతి వాక్యము ప్రవచనాత్మకంగా చెప్పబడింది ఏం జరగబోతుందో ఉపమానాలన్నీ ప్రవచనాలే దాని ఎగ్జాంపుల్స్ అని కొట్టివేసింది చర్చ్ అవి జస్ట్ ఎగ్జాంపుల్స్ థియాలజీ కాలేజ్ ప్రొఫెసర్ చెప్తారు అవి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇలిటరేట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పిండటారు కానీ కానే కాదండి ఎగ్జాంపుల్స్ కావు ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్తారు తెలుసా ఎడ్యుకేటెడ్ పీపుల్ కి చెప్తారు ఇలిటరేట్స్ కాదు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఎగ్జాంపుల్స్ చెప్పకపోతే వాడు ఒప్పుకోడు కాబట్టి ఎగ్జాంపుల్స్ ఇలిసిటేట్ పీపుల్ కావు ఎగ్జాంపుల్స్ రిచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఉపమానాలు పేదవాళ్ళకి చదువు వాళ్ళకి ఉపమానాలు చెప్తాడు ప్రతి ఉపమానంలో యేసు ప్రభు తనని గురించి చూపించుకుంటాడు ఏ ఉపమానం చూసినా నాకు యేసు ప్రభు కనిపిస్తాడు అందులో అట్లనే ప్రతి ఉపమానంలో సేవకులు కనిపిస్తారు ప్రతి ఉపమానంలో కాంగ్రిగేషన్ కనిపిస్తారు ప్రతి ఉపమానంలో యాచకులు కనిపిస్తారు ప్రతి ఉపమానంలో ఎల్డర్స్ కనిపిస్తారు మీరు ఎప్పుడైనా చూడగలిగినరా నేనైతే చూస్తున్నట్ల చాలా కేర్ఫుల్ గా మన కొరకు దాచిపెట్టిండు దేవుడు ఆ ఏ ఉపమానం అన్నా చూడండి అన్ని ఉంటాయి ఈ గుంపులు కాబట్టి నువ్వు ఎక్కడున్నావో గ్రహించాలి ఎందుకంటే గ్రంథపు చుట్టాలని నేనున్నానంటాడు దావింద్రాజ్ నేనున్నందులో ఈ గ్రంథపుత్రులు నేనున్న ఎక్కడ ఉన్నవో చూసుకోవాలి కదా నీ పేరుంటది అక్కడ స్పెషల్ నీ పేరు అట్లుండదు నీ రోల్స్ ఉంటాయి నువ్వు పాటించే నీ నిర్వర్తించే నీ రోల్స్ అట్లా ఉంటాయి కాబట్టి నువ్వు ఎక్కడన్నావో చూసుకోవాలా లో ఒక శబ్దం నువ్వు నేను నువ్వు ఒక శబ్దం అంటే మనం బైబిల్లో ఉన్నాం ను ఆ శబ్దంలాగా ఉండి కేకలు వేస్తేనే గానీ నువ్వు అలా లేవు అన్నట్టు ఆ ప్రకారంగా పాటించకపోతే నువ్వు అన్న లేవు అన్నట్టు బాప్తి ఏ రీతిగా అయితే కేకలు వేస్తూ పర్లోగరాజం సమీపించి దాన్ని స్టార్ట్ చేసిన సేవ స్టార్ట్ చేసిన ఫస్ట్ వాడు అతనే పర్లోగరాజ్యం సంబంధించిన సేవ ఫస్ట్ స్టార్ట్ చేసిన వాడు అతనే అతనిలాగా నువ్వు కేకలు వేసేవని లాగుంటే నువ్వు అక్కడ ఉన్నట్టు బైబిల్లో అననీ సర్పిల్ నువ్వు కూడా అట్లుండచ్చుకోవాలి ఎందుకంటే ఇవన్నీ తిరిగి తిరిగి యుగాంతమందు మందు బుద్ధి గల కొరకు మన కొరకు అన్నాడు కాబట్టి ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతున్నాయి కాబట్టి కొంచెం వారము ఈ డెబ్బై వారాలకు సంబంధించి మనం చూసుకుంటే ఆ టైమింగ్స్ అయిపోతాయి టైమింగ్స్ అయిపోతే ఆరవ బురా డీటెయిల్స్ మనకి మరి కొంచెం వెళ్ళిపోవచ్చు మనం కాబట్టి కొంచెం ఓర్పు కొంచెం ముందు కొంచెం త్వరగా వస్తే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్ డిస్టెన్సెస్ కానీ మనం వస్తూ కాబట్టి లేట్ అవుతుంది నైట్స్ పది పన్నెండు పదకొండు అవుతుంది ఇంటికి కూడా అంటే అందరు అలసిపోకుండా అదే ఒక రకంగా డిస్ట్రాక్షన్ కూడా ఐ బైబిల్ స్టడీ పోతే బ్రదర్ పదకొండు అవుతుంది అని ఉంటది మైండ్ లో ఉంటుంది ఎక్కడ కూడా నీకు మీకుండకపోవచ్చు మన నాకు ఉండొచ్చు కదా నేను కూడా మనిషినే కదా అందరికి ఉంటుంది మనం బయటకి చెప్పకపోవచ్చు ఆ దూరం ఉండేట వాళ్ళకి బ్రదర్ లాంటి వాళ్ళకి చాలా దూరం ఉండడం వెంకటాపురం ఆ బ్రదర్ ఏడా కర్ణాటక నుంచి రావాల పాప మాయన లాంగ్ డిస్టెన్స్ కదా ప్రార్థన చేసాం ప్రభావని మేము జాగ్రత్తగా అర్థం చేసుకునేలాగిన మీ యొక్క పరుశరాత్మ నడిపి మాకు అని ప్రార్థించుకుందాం వీటిని మనం కేవలం ఒక బైబుల్ స్ట్రీలో నేర్చుకున్నట్లు కాదు ఇవి మనం పోయి అనేకలకు చెప్పాలా అది మన స్పెషల్ సేవ ఇక్కడ అప్పగించబడింది మనకి నువ్వు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నా ఇలిటరేట్స్ అయినా గానీ విలేజర్స్ అయినా కాని వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఎడ్యుకేటెడ్ గా అర్థం కావట్లేదు మళ్ళీ ఇలిటరేట్స్ అర్థం చేయగలవు నువ్వు సమస్తం సాధ్యం అభిషేకం పొందిన నీకు అది సాధ్యం పరశుధాత్మ అభిషేకం ప్రభు మనకు అందరికి కాబట్టి మనం వీటిని అర్థం చేసుకోగలం బుద్ధిమంతులం ఆయనలో మనం బుద్ధిమంతులుగా మార్చబడ్డం ఆయన రక్తం చేత మనము నీతిమంతులుగా మార్చబడ్డం మనం చేసుకున్న గొప్పతనం ఏం లేదు అక్కడ మన ప్రభు మనంతులుగా బుద్దిమంతులుగా మార్చేడు వీటిని గ్రహించాలని చెప్పిండు కాబట్టి నీ బాధ్యత వీటిని గ్రహించాలా అనేకులకు వీటిని చూపించాలా ఎక్కడ గ్రామాలకు గాని వీరెక్కడ సేవ గాని వాళ్ళకి చూపించండి వాళ్ళు వీటిని గ్రహించి ఆ యొక్క నుంచి బయటకు వస్తారు వాళ్ళు చర్చి పోయి వర్షం కానీ పంధకాలలో ఉన్నారు వాళ్ళు వీటిని గ్రహించకుండా కాబీ వాళ్ళు విడుదల పొందాల పరశుద్రవేవా ఆ యొక్క గంట గురించి ఆ యొక్క చివరి గురించి మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా ఆ వన్ అవర్ లో మరణ కాండ అన్న విషయాన్ని మీరు మాతను మాట్లాడుతున్నారు దేశమంతటా రక్తపాతం ప్రపంచమంతట రక్తము ఏరులై అన్న విషయాన్ని మీరు మాకు చూపిస్తున్నారు ఇది ఆరంభమై రెండు వేల సంవత్సరాలు అయింది రక్తం ప్రవహించడం ఆ యొక్క కల్వరి సిల్వ మొదలుకొని ప్రవ స్టెఫెన్ రక్తము ప్రవహించడం ఈరోజు వరకు కూడా ప్రపంచమంతటా దేవుని బిడ్డలు హత సాక్షులుగా కావడం మేం చూస్తున్నాం అది సంపూర్ణంగా ముగించే టైం సిద్ధపడుతున్నాం అది మా ఊహకు అంతు పట్టనిది ప్రవ్వా ఇర్మియా ఆ దర్శనం చూసి ఏడుస్తున్నాడు ప్రవ్వాలాపవాక్యం లలో తన ప్రజలు ఏరీతిగా వధింపబడిండ్రు నెబు జరదాను ఆధ్వర్యంలో తన సైనికులందరూ ఏరీతిగా మనుషులని చంపిండ్రు దేశమంతా రక్తము ఏర్లై పారెను అని ఏడుస్తున్నాడు అక్కడ ఇది రెండోసారి జరగబోతుందని మీరు మాకు చూపించిన యుగాంతమంది పరుశుధ పట్టణము సంపూర్ణంగా తొక్కబడుతుందని మీరు ఇందాక చూపించినారు ప్రాభా అనిల చేత అది తొక్క పడుతుందని మీరు మాకు చూపించారు ప్రభా కాబట్టి పరుశుధ జనాంగమైన క్రైస్తవులను మేము సిద్ధపరచాలా వాళ్ళకి ఇవి చూపించాలా నాకు ఇవి అవసరం లేదులే అని తీర్మానంలో ఉన్నారు ప్రభా క్రీస్తుని ప్రకటించక వాళ్ళ శ్రమలకుండా పోతున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని శిష్యులుగా తయారు చేయమన్నారు మీరు కాబట్టి మేము అటువంటి సేవ జీవితంలో ముందు పోల సాయపడి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలా ప్రతి ఒక్కరిని సేవ చే నడిపించాలా ప్రభా దీనికి చాలా ఓర్పు సానాలు మాక అవసరం మా దగ్గర లేవు ప్రవ్వా మీరే వాటిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమ్మ ప్రవ్వాకులు ప్రభావ మీ బిడ్డలు మీ సన్నిధికి వీటిని విన్నారు ప్రవ్వా వారి హృదయలో వాటిని ఫలింపజేయండి మీరు కట్టి ఫలింపజేసి తని మళ్ళీ అరుదో నడిపించండి అంచెలంచగా ఎదుగులాగా సేపడండి మీరాకర పర్యంతరం సేవ జీవితంలో ముందు కొనసాగులాగా సేపడమని రానయ్య యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె